పరిశుధులకు దేవా యేసే మీ శుతులు స్తోత్రాలైనా అబ్రాహాం ఇస్లాకు యాకోబ్ల గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి ప్రభావ ఈ గడిషన కాలం మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని నడిపించడానికి మీకు ఎంతో వందనాలు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించడానికి వచ్చినాం ప్రభా ముఖ్యంగా ఆయన మీ యొక్క చిత్తం ఏదో తెలుసుకోవాలా ప్రభా ఆ ప్రయాసం కొరకు మేము ఇక్కడ ఉంటున్నాం మీ యొక్క చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలా అనేక పర్యాలు మీరు చూపిస్తున్నారు ప్రవ్వా ప్రభు జ్ఞానమందు వరదలుట దేవుని చిత్తం అన్నారు కొలసీ రాష్ట పత్రిక మొదటి అధ్యాయంలో కాబట్టి తండ్రి మీ యొక్క జ్ఞానమందు మేము వరదలదా ప్రవ్వ ఈ లోకం జ్ఞానం మాకు అవసరం లేదు అది మరణంతో సమానమైనా ఈ లోకపు మర్యాద గతించుకోవచ్చున్నది ఈ లోకస్తుల ఆచారాలు గతించిపోతున్నాయి ప్రవ్వాటి మాకు అది అవసరం లేదనైనా మీ యొక్క పరలకపు జ్ఞానం మాకు అవసరం మీ గురించి తెలుసుకోవాలన్న తపన ఆసక్తి అధికం కావాలా మాలో అటువంటి సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం యుగ సమాప్తి చివర్లు మేము ఉంటుండగా ఓ ప్రభు గొప్ప జనం శ్రమల పాలు కాబోతుండగా ఏ రీతిగా వారికి మేము యొక్క సత్యాన్ని ప్రకటించాలా ఏ రీతిగా వారిని మీ తట్టు నడిపించుకోవాలా మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం మీరు తప్ప ఎవరు మాకు బయలుపరచరు మీరు తప్ప ఎవరు వీటిని మాకు అర్దం చేసుకునే శక్తినివ్వలేరు కాబట్టి ప్రవ్వ మీ యొక్క సహమాకు అనుగ్రహించి మిమ్మల్ని మహిమపరిచే బిళ్ళగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీ కొరకు సాక్ష పెట్టి ఓ ప్రభా మీ రాకరి వరకు మమ్మల్ని అందరినీ సిద్దపరచుకోమని ముఖ్యంగా కొన్ని వారం నుంచి ప్రభావ నాహూము గ్రంథంలోని వాఖ్యాలను మేము ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకెంతో వందనాలు ఈ రోజు ప్రభావ ఆ యొక్క మూడవ ఆధ్యాన్ని మేము ధనిస్తుండగా వీళ్ళ యొక్క ఆత్మీయ నడిపింపు మాకు దయచేయం వాక్యంలోని సత్యాన్ని గ్రహించాలా దాన్ని మా జీవితాలలో అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా దాన్ని మేం ప్రకటించాలా అటువంటి సేవ జీవితం మమ్మల్ని నడిపించి మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ బినిఫిట్ లో భద్రపరచుకోమని దేశం ప్రార్థించుతున్నాం తండ్రి ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు రెండు పదమూడవ సంవత్సరం ఈ సంవత్సరము ముగ్గుంపు చివరిలో ఉంటున్నాము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి గత మన సేవ జీవితం ఏ రీతి ఉంది అంటే ఏడవ ఆరవ సంవత్సరం ఏడవ సంవత్సరం రెండు నుంచి అంటే రెండు పేల ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంటే మనం పోయేదానికి పద్నాలుగు కదా అంటే ఏడవ సంవత్సరంలో కడుగు పెడుతున్నాం మనం అంతేనా చెప్పాలి నేనైతే నా హోమ గ్రంథం కూడా ధ్యానిస్తుంటే నాకు ఒక విషయం ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది అదే రీతిగా యూహానుసువార్త నాలుగవ అధ్యాయాన్ని మనం క్లుప్తంగా ధ్యానించుకుని మళ్ళీ నా హోమ గ్రంథానికి వెళ్ళిపోతాం యూహానుసువార్త నాలుగవ అధ్యాయానికి వచ్చినప్పుడు సమరయ స్త్రీతో మన ప్రభువు సంభాషిస్తున్న విషయం అక్కడ చూస్తా ఉంటాం మనం కదా సమయ స్త్రీ తన జీవిత విధానం ఏ రీతి మనకు అందరు తెలుసు సమరయ్య లేక సమరయ్యలు అంటే ఎవరో కూడా మీకు తెలవాలి కదా పాత నిబంధన కాలంలో సమరయ్య అంటే ఉత్తర ఇస్రాయేల్ భాగం లేక ఉత్తర ఇస్రాయేల్ దేశం అని అర్థం నార్దన్ ఇజ్రాయల్ అంటారు ఇంగ్లీష్ లో సమరయ్య అంటే ఉత్తర ఇస్రాయేలీ అన్నట్టు దక్షిణ దిక్కున యూధ దేశం ఉండింది రెండు దేశాలుగా విభజింపబడ్డాయి సొలమూను తర్వాత తన కుమారుని కాలంలో ఇప్పుడు మాత్రం అది ఒకటే దేశం లాగుంది కానీ అసలైన ఇస్రాయేల్ దేశంలో ఈ లోకానికి సంబంధించింది కాదు అన్న విషయమైనా వినిసలా ధనించిన అసలైన ఎరుసులేము ఈ లోకానికి సంబంధించింది కాదు పాట మట్టుకు పాడతాం పరమ ఎరుసులేమని మాట్లాడతాం కానీ ఎరుసలేము ఎక్కడ ఉంది అంటే కిందనే చూస్తా ఉంటారు అందరు ఆయనున్న ఎరుసలేం గురించి గలతిన రాష్టపతికడు పౌలు ఆయను ఎరుసలం గురించి జ్ఞాపకం చేస్తాడు కానీ ఈ లోకము లేక క్రైస్తవ జీవితము ఈ లోకంలో ఉండే ఎరుసలేంకి ప్రాధాన్యత ఇస్తుంది ఈ లోకంలో ఉండే శారీరకమైన ఇస్రాయలు దేశానికి ప్రాధాన్యత ఇస్తుంది కానీ బైబిల్లో మనం ఎన్నిసార్లు చూసినాం పౌలు భక్తుల ద్వారా బాహ్యానికి యూదులవాడు యూదుడుగాడు ఇస్రాయలు సంబంధం ఇస్రా కాని గారు అనడా లేదా రాష్టపత్రిక పదకొండో అధ్యయంలో రోమరాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో ఈ విషయాలు మనం ఎన్నిసార్లు ధ్యానించినాం చాలా మటుకు మనం ఇక్కడ ధ్యానిస్తున్న వాక్యాలు అర్థం కావు సరే మనకందరికీ అర్థమవుతున్నాయి మీకు అందరికీ అర్థమవుతున్నాయి నాకు తెలుసు కానీ బయట అర్థం కావు అవి అర్థం కావాలంటే కొంచెం కష్టపడక తప్పదు అన్ని తెలుసు అనుకుంటే ఇంకా కష్టం ఇవ్వాలి కదా పోయిన వారము ఒక ఫాస్టర్ మా ఇంటికి వచ్చి మా ఇంత కూర్చొని చెప్తున్నాడు మీ వాక్యాలన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా ఇంటర్నెట్ లో నుంచి అన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్యూటర్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని నేను ఫ్రీ టైంలో పొద్దున్న పూట లేసినప్పుడు వింటా అసలు టైమే తెలిసిలేదు వింటుంటే అటెండే పోతా ఉంది టైం అంటున్నాడు దేవుని వాక్యం అటెండే ఉంటుంది ఆయన మూడు రోజులు చెప్పిందా లేదా సముద్ర తీరమున గొప్ప జన సమూహానికి వాక్యం చెప్తున్నాడు మూడు రోజులైతి వాళ్ళకి టైం ఎక్కడ తెలిసింది దేవుని వాక్యంలో అటువంటి శక్తి ఉందన్న విషయం మనం గ్రహిస్తున్నాం మన శక్తి మన వాక్యం కాదది అన్న విషయంగా అర్థం చేసుకోవాలి అది ప్రభు నుంచి వచ్చిందే అయితే ఆ పాస్ అంటున్నాడు వాళ్ళ ఇంటికి ఇంకొక పాస్టర్ వచ్చిందంట కొంచెంసేపు ఈ వాక్యం విను అని హెడ్ ఫోన్స్ ఇచ్చిండట కొంచెంసేపు విన్నాడంట విన్నాడంట విన్నాడంట ఏమర్థం అయిందంటే పాస్టర్ గారు నాకు ఏమీ అర్థం కాలేదు అసలు ఏదో ఉంది కానీ ఏం అర్థం కావట్లేదు ఈ వాక్యంలో ఏమో ఉంది కానీ ఏం అర్థం కావట్లేదు అని పాస్టర్ అంటున్నాడు నాకు అప్పుడు దేవుని మాట్లాడుతున్నాడు భాస్కర్ న జీవితం ఏ రీతిగా ఉంది రోజు కొన్ని సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉంటూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఎందుకున్నారు వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది ఏదో ఉంది ఇందులో ఏదో సత్యం ఉంది కానీ వారికి అంతుబడతలేదు ఎందుకు అంతుబడతలేదు ఈ యుగ దేవత వారికి గుడ్డితనంగా కల్పించింది అని మనం రోగి రాష్ట పత్రికలో ఎన్నిసార్లో ధ్యానించినాం ఎందుకు ఈ యుగ దేవత గుడితనం కనిపిస్తుంది చూడండి నువ్వు లోకాతీతంగా జీవిస్తే ఈ యుగానికి తగినట్లు జీవిస్తే ఖచ్చితంగా యుగ దేవత నేను పట్టుకుంటుంది నువ్వు ఎన్నిసార్లు నేను మీకు చూపించిన పాత కాలంలో ప్రవక్తలలో సైతం దూరండి వాక్యాల ఆధారంగా యాజకులలో సైతం దూరడం యాజకుల కుటుంబాలలో సైతాన్ని దూరడం ప్రజలలో సైతాన్ని దూరడం ఎందుకు దూరినై ఎవరు దానికి ఆజ్ఞాపిచ్చిరు ఎవరు దానికి ఆమోదించారు ఎవరు దాన్ని ఆహ్వానించారు ఇవన్నీ సత్యాలు క్రైస్తవ సంఘం ఎప్పటికీ కూడా గ్రహించలేని స్థితిలో ఉంది ఈ రోజు కూడా ఆయన సమస్త సృష్టికి మూలకారకుడు సమస్త సృష్టి మీద ఆయన అధికారం ఉంది కదా ఈజ్ గాడ్ అంటాం ఇంగ్లీష్ లో సావరీనిటీ అంటే ఏంటి ఇంగ్లీష్ తెలుగు అంటే సార్వభౌమత్వం సార్వభౌమత్వం అంటే సార్వభౌముడు అంటే సమస్త సృష్టి మీద ఆయన రాజు అధికారం సంపాదించుకున్నవాడు ఇంగ్లీష్ డా ఓవర్ దిస్ ఎంటైర్ క్రియేషన్ అంటారు అంటే ఈ సమస్త సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది డామైన్ అంటే అధికారం ఎక్కడన్నా ప్రాంతంలో పోయి వాక్యం చెప్తుంటే ప్రభావ ఇది నీ అధికారంలో ఉంది ఈ స్థలం సైతాన్ అధికారం ఎందుకుంది ఈ కుటుంబం మీ అధికారం కిందికి రావాలా అన్నప్పుడు ఆటోమేటిక్ గా సైతాన్ని పోవాల్సిందే నువ్వు నీ విశ్వాసాన్ని అరికే వాడుకోవాలా సమస్త సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది ఆయన ఆజ్ఞ లేని ఏమి జరగదు తెలుసు మనకి ఆయన ఆజ్ఞ ఇస్తేనే జరగాల సైతాన్ని పొమ్మంటేనే పోవాలా లేకుంటే వాడంతా వాడు పోలేడు ఈ లోకం మీదికి మోసపూచ ఆత్మని దేవుడు ఎందుకు పంపిస్తాడని మనం మేనిసాలు చేసిన వాక్యం ఆయన ఆజ్ఞ ఇవ్వాలా ప్రభువే ఆజ్ఞ సైతానికి కానీ ఆయన్ని మనం సైతాన్ని మన ప్రభుత్వం ఈక్వల్ గా పెట్టింది క్రైస్తవ సంఘం ఈరోజు సైతాను కూడా ఆయన ప్రణాళికలో ఒక పాత్ర లాగా వాడు పనిచేస్తున్నాడు ఈ విషయము క్రైస్తవ సంఘానికి అర్థం కాదు యోగు గ్రంథంలోంచి చూపించినా అర్థం కాదు రాజుల గ్రంథంలో చూపించిన అర్థం కాదు పౌలు తెశని సంఘంలో రాసిపెట్టిన ఆ వాక్యాలను అర్థం చేసుకున్నాం అర్థం చేయడానికి ప్రయత్నించినా వారు వాటిని వారి హృదయంలోకి ఆహ్వానించుకోలేదు సత్యాన్ని ఆహ్వానించలేదు కాబట్టి వాళ్ళు సత్యాన్ని ఆహ్వానించలేదు కాబట్టి ఏం జరుగుతుంది ఉత్తర దిక్కున్న సమరయ అంటుండే ఉత్తర ఇస్రాయల్ దేశాన్ని సమరయ అంటుండే వాళ్ళందరూ ఏ రీతిగా చెడిపోయింద్రు అన్న విషయమే మనము కొంతకాలం నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం ఈ వాఖ్యాలలో కాబట్టి సమరయ్య స్త్రీ గురించి ఇక్కడ మనం యోహాను సువార్త నాలుగవధి ధ్యానిస్తున్నప్పుడు ఉత్తర భాగానికి సంబంధించిన ఈ స్త్రీ దక్షిణ భాగానికి వచ్చింది అంటే కొంతమంది సమరయులు దక్షిణ భాగం కచ్చి జీవిస్తున్నారు కానీ దేశం కాని దేశం ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారు నార్త్ సౌత్ అనుకో నార్త్ దేశాన్ని విడిచిపెట్టి సౌత్ వచ్చి జీవిస్తుంది స్త్రీ కానీ ఆమెకి ఏం జరిగిందన్న విషయమే నాలుగవ అంతా మీరు చవితానే అర్థమవుతారు ఆమె జీవితం ఏమైంది ఆయన తన భర్తలని పోగొట్టుకున్నది ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని పోగొట్టుకున్న విషయము మన ప్రభువే ఆమెకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆమె మధ్యాహ్నం పూట మంటు ఎండలో ఆ బావి దగ్గరకు వచ్చింది నీళ్లు చేరుకోవడానికి సాధారణంగా మధ్యాహ్న పూట ఎవరి నీళ్ళకి బ్రాడారు ఉదయం పూట నో వస్తారు సాయంత్రం వస్తారు కానీ ఈమె మధ్యాహ్న పూట వచ్చిందంటే ఆమె జీవిత విధానం ఎక్కువ అర్థమైపోతుంది ఒక వ్యభిచారంలో ఉన్న స్త్రీ ఉదయం పూట బావి దగ్గరికి రాలేదు ఎందుకంటే ఇతర స్త్రీలు అసహించుకుంటారు సాయంత్రం పూట ఆమె వ్యభిచారం అనే ఆ వర్తకంలో ఉంది కాబట్టి ఆమె సాయంత్రం కూడా నీ రాలేదు ఆమె పరిస్థితి భయంకరంగా ఉన్న పరిస్థితి జీవనోపాధి కొరకు జీవిస్తుందా మళ్ళీ ఏరితే కానీ ఆమె మటుకు ఉంది అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆ రోజు ఆమె దర్శించి నువ్వు ఇది తప్పగా విడిచిపెట్టాల్సిందే నువ్వు చేస్తున్న పని మంచిది కాదు నువ్వు విడిచిపెట్టాల్సిందే నీకు నీ కుటుంబానికి నేను జీవజలము అనుగ్రహిస్తా అంటే రక్షణ అనుగ్రహిస్తా రక్షణ భాగ్యం అనుగ్రహిస్తా ఈ జలము నువ్వు తాగితే నువ్వు నిత్య జీవనం కడుగు అర్థం కదా నీ పాప జీవితం నుంచి నీకు విడుదల కల్పించి యుగ నీకు జీవాన్ని కల్పించింది జీవజలం అది ఏ వాక్యమే జీవజలం అంటే ఏదో నుంచి దిగి పడేది కాదు ఆ యోర్ధన నదిలోకి వెళ్ళిపోయి బాటలో పట్టుకొచ్చి హైదరాబాద్ లో తాగేది కాదు అది జీవజలం కానే కాదు అదంతా మోసం క్రైస్తవ సంఘం మోసంలో ఉండి ఈ రోజు యోర్ధన నది నుంచి తీసుకొచ్చిన నీళ్లు అమ్ముతుంది హైదరాబాద్ అది అమ్మి వాళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇదంతా బిజినెస్ కి సంబంధించింది క్రైస్తవ సంఘం అంతా బిజినెస్ కి సంబంధించింది యుగ సమాప్తిలో ఇస్రాయల్ పిల్లలందరూ వారి కాలం అంటే అదొక రకమైన క్రైస్తవ సంఘం ఈస్రోవ్ పుట్టినప్పుడు ఆయన పుట్టి ఆయన సేవ చేసి మరణించేంత వరకు ఇస్రాయల్ దేశము ఒక క్రైస్తవ సంఘంకి సాదృశ్యం దాని తర్వాత సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు క్రైస్తవ సంఘము ఇంకొక దశకి సాదృశ్యం అట్లా సంఘము ఒక్కొక్క దశలో మనకు కనిపిస్తా ఉంది నిబంధన క్రైస్తవ సంఘం అంటాం దాన్ని ఎందుకంటే అది ఇస్రాయల్ దేశమే యోహవ దేవుణ్ణి సేవించింది కానీ ఉపమానరీతిగా అది క్రైస్తవ సంఘమే ఎందుకంటే అతనికి మనము ఇర్మియ గ్రంథంలో చూస్తాము తన భార్యలాగా ఎన్నుకున్నాడు ఇస్రాయల్ దేశాన్ని తన భార్యలాగా ఎన్నుకున్నాడు కాబట్టి కృత సంఘాన్ని తన భార్యలాగా ఎన్నుకున్నాడు కాబట్టి ఉమాన రీతిగా రెండు కూడా క్రైస్తవ సంఘాలే ఒకటే సంఘము కానీ రెండు దశల్లో మనకు కనిపిస్తుంది కానీ యుగ సమాప్తి అంటే పాత నిబంధన కాలం ముగించే టైంకి ఇస్రాయెల్ సంఘం ఎట్లుంది యహోవ దేవుని సంపూర్ణంగా తృణీకరించేసింది కదా మలకి గ్రంథాలు చూస్తే మీకు బాగా అర్థమైతుంది సంపూర్ణంగా దేవుణ్ణి విడిచిపెట్టేసింది అందుకే ఏసులో పుట్టే టైంకి రెండే కుటుంబాలు దేవునికి సన్నిహితంగా ఉన్నాయి తక్కిన కుటుంబాలు దేవుని వాక్యంలో లేవు తక్కిన కుటుంబాలు ఆ విషయం మనం ఎన్నిసార్లు కదా కాబట్టి సమర స్త్రీతో నేమంటున్నాడు చూడండి ఒక్కసారి పదహార వర్షంలో యేసు నీవు వెళ్లి నీ పెన్మిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను యేసు అబద్ధం చెప్తాడా నిజంగానే పెనిమిటి లేడు కదా మళ్ళీ నీ పెనిమిటిని తీసుకొని రమ్మని ఎందుకంటున్నాడు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే సరైంది కానీ నిజమైంది కాదు కదా సరైంది కానీ నిజమైంది కాదు ఏమంటున్నాం చూడండి సరే గాని నీకు ఐదుగురు పెనిమిట్లుండేది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు కదా నీకు ఐదుగురు పెనిమిట్లుండేరి అంటే సరే ఐదు మంది సాధారణంగా ఐదు మందిని ఒకసారి పెళ్లి చేసుకోరు కాబట్టి ఖచ్చితంగా ఒకరి తర్వాత ఒకరి తర్వాతనే ఒకరు చనిపోయినాక ఆమె ఇంకా బద్దులు ఆమెకు రూల్ లేదు కాబట్టి ఆమె ఆ ఏమంటారు ధర్మశాస్త్ర విధి నుంచి విడుదల పొందింది కాబట్టి ఆమె ఇంకొకరి వివాహం చేసుకొచ్చు బైబుల్ ప్రకారంగా కరెక్టే కాబట్టి ఒకరి తర్వాత ఒకరిని చేసుకుండాలా అనేది నేను అనుకుంటున్నాను ఇక్కడ నీకు ఐదు మంది పెనిమెట్లు ఉంటుంది కదా ఇప్పుడున్నవాడు నీ పెనిమెటి కాడు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నాడు వాడుని పెనిమెటి కాడు కాబట్టి మనకి ఇవన్నీ విషయాలు బాగా అర్థం కావాలా ఇంతకు ముందు ఐదు మంది ఉండే ఐదు మంది నిజంగా భర్తలే కానీ ఇప్పుడున్నవాడు భర్త కాదు అంటే ఆరోవాడు భర్త కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తు సమర స్త్రీకి ఎందుకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు ఎందుకు ఆ ఘట్టము ఈ యొక్క దేవుడు ఒక్క మొత్తం ఆల్మోస్ట్ నాలుగవ అధ్యాయం దానికి సంబంధించిన విషయమే కదా నాలుగవ అధ్యాయం సమయ స్త్రీకి సంబంధించిన విషయమే రాసింది అక్కడ ఒక స్త్రీ వ్యభిచారంలో ఉంది ఐదు మంది భర్తలుండే ఇప్పుడున్నవాడు ఆరో వాడు కానీ వాడు భర్తగాడు కాబట్టి ఇవన్నీ మనకి ఉపనరీతిగా చెప్పబడ్డాయి ఉత్తరా దిక్కున ఉన్న ఇస్రాయేల్ దేశము ఎట్లా తయారైంది ఆయన ఈ లోకంలో పుట్టే టైంకి తన భర్తని పోగొట్టుకున్న ఇసైల్ దేశంగా తయారైంది అంటే తన తన సృష్టికర్తని విడిచిపెట్టేసింది తన భర్తని విడిచిపెట్టిన పాత నిబంధన సంఘం లాగుంది అదే రీతిగా యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘం కూడా తన పెండ్లిమారుణ్ణి విడిచిపెట్టిన దానిలాగా ఉన్నది తనకు కాబోయే పెండి కుమారుణ్ణి విడిచిపెట్టిన దానిలాగుంది ఉండి ఏరీతిగా జీవిస్తుంది సమర స్త్రీ ఇప్పుడు ఉన్నట్లు జీవిస్తుంది తనకున్నవాడు తన భర్త కాదు అంటే ఆమె జీవిస్తుంది వ్యభిచారంలో అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం ఇస్తుంది మనం కూడా జాగ్రత్తగా మనం వాక్యాన్ని ప్రకటిస్తేప్పుడు ఎదుటి మనిషిని సరే వాడి హృదయము మండాలా కరెక్టే కానీ నొచ్చుకునేటట్టు చెప్పవద్దు కదా వాడు హర్ట్ అయ్యేటట్టు వాడు బాధపడి కుమిలిపోయినట్టు చెప్పదు వాడి హృదయం నొచ్చుకోవాలి దేవుని వాక్యం నొచ్చుకోవాలి కానీ నీ నీ శారీరకమైన మాటలతో వాడిని నొచ్చుకునేటట్టు చేయొద్దు కదా ఆయన నువ్వు నువ్వు ఇప్పుడు వ్యభిచారణలో ఉన్నావమ్మా అని చెప్తే కోపం వస్తావు ఎవరికైనా కానీ కానీ ఆయన అంటాడు ఆయన ఏమంటాడు నీ భర్త కాదమ్మా నీ పెనిమితి గాడు అంటే చాలా మర్యాదగా ఆ భాష వాడుతున్నాడు కదా ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి సేవ జీవితంలో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి సత్యం అర్థం కావాలా కానీ వారి హృదయాలు మండాలా పశ్చాత్తపా అక్కడి నుంచే వస్తుంది కాబట్టి కాబట్టి వాళ్ళ మనసుకి తగిలేటట్టు మనం మాట్లాడద్దు కాబట్టి జాగ్రత్త మాట్లాడే విధానంలో కూడా అనేది కాబట్టి నీకు ఐదుగురు పెనిమిట్లుండేది ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితి అనేను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించున్నాను ఒక విభిచారంలో ఉన్న స్త్రీ మన ప్రభువులో ప్రభువుని ప్రవక్తలాగా గ్రహించగలుగుతుంది కానీ ఎప్పుడైతే చూడండి ఆమె పాపపు జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన సృష్టికర్త అని గ్రహించగలుగుతుంది ఈ విషయం బాగా అంతం చేసుకోండి ఆయన సృష్టికర్త ఎప్పుడు గ్రహిస్తాం నువ్వు పాపి అన్నప్పుడే నువ్వు పాపి నేను పాపంలో జీవిస్తున్నా నాకు శిక్ష తప్పదు నా శిక్ష నేను విడుదల పొందాలంటే నాకు ఇంకొకరు సహాయం అవసరం ఎవరు ఈ లోకంలో ఒరు లేదు మనుషులను ఆశ్రయించకంటే రాజులను ఆశ్రయించకంటే యహవను ఆశ్రయించడం లేదు ఉత్తమ మనుషులే కాదు రాజులనే ఉండే వాక్యం వాడ రాజలను మనుషులను నువ్వు రాజులను ఆశ్రయించద్ ఈ లోకం అని చెప్తుంది వాక్యం ఎప్పటి నుంచో అంటే ఈ లోకంలో రాజుల వరకు తెలుసు కదా అంటే పరిపాలించేవాళ్ళు ఈ లోకంలో పరిపాలించే మనం ఆశ్రయించదు వారి సహాయ మనకు లేదు మనకు కావాల్సింది కేవలం మన ప్రభు యొక్క సహాయమే సరే వాడు నాకు చేశారు కాబట్టి నేను వానికి ఎలక్షన్స్ వాడిని ఎన్నుకుంటా అంటే నువ్వు నీ సతలకు ఉపయోగిస్తున్నావు అన్నట్టు కాబట్టి నువ్వు రాజుని ఎన్నుకోవడానికి వీల్లేదు అని దేవుడు సమయం ద్వారా చెప్పినా లేదా ఈశల్ఫులకు కానీ వాళ్ళు ఏం చేసేరు ఎన్నుకున్నారా లేదా చివరి అంటే దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి ఎన్నుకున్నారా లేదు దాని తర్వాత ఏం జరిగిందో వాళ్ళకి రాజుల గ్రంథం అంతా అదే చూస్తున్నాం వాళ్ళు ఎన్నుకునే రాజుల గ్రంథం అంతా ఏం జరిగిందో చూస్తున్నాం కదా ఈ సెల్ఫిలంతా సెమలపాలైన వాళ్ళే కదా పాత నిబంధన కాలం అంతా కాబట్టి అమ్మా నీకు ఇప్పుడున్నోవాడు ఆరోవాడు వాడు నీ భర్త కాదు అంటే చూడండి ఆరు అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య బైబిల్లో ఆరు అంటే అది సంపూర్ణమైనది కాదు దాంట్లో బలహీన ఉన్నది ఎందుకంటే మనిషిని సృష్టించింది కూడా ఆరవ దినముననే కదా మనిషిని సృష్టించింది కూడా ఆరవ దినముననే కాబట్టి ఆరు మనిషికి సాదృశ్యంగా ఉంది అంటే శరీరానికి సాదృశంగా ఉంది మనిషి అంటే శరీరమైంది ఈ లోక అతీతమైంది అర్థం ని ను నీకు ఆరో వాడు కాదు నీకు వాడు అవసరం ఆ ఏడో వాడే యేసు ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపకంగా అమ్మ నీకు అసలు భర్త నేనే నీకు భర్తలాగా ఉండాలా నేనే నీకు తండ్రిలాగా ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు నేను నీకు ఏ రీతిగా భర్తలాగా ఉండగలను నేను నీకు ఏ రీతిగా తండ్రిలాగా ఉండగలను ఇదంతా ఆత్మీయమైన విధానాలు నువ్వు శారీరకంగా పాపంలో జీవిస్తున్నావు ఆ దాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు ఆత్మీయ జీవితంలోకి వస్తావు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి యేసు ఏడవ భర్త కాబట్టి ఏడు అనేది సంపూర్తి అయింది ప్రణగ్రంథంలో ఏడు అనేది దేవునికి సంబంధించిన సంఖ్య ఏడు ఏడు ఏడు అంటే దేవునికి సంబంధించిన సంఖ్య ఆరు ఆరు ఆరు అంటే ఈ లోకానికి సంబంధించిన సంఖ్య సరే చాలా మంది సంబంధించిన సంఖ్య అంత్యక్రిస్తుకి సంబంధించిన సంఖ్య అని చాలా చెప్తా ఉంటారు కానీ ఆరు అనేది ఒక మనిషి యొక్క సంఖ్య అని బైబిల్ ప్రణగ్రంథంలో అది ఒక మానవునికి సంబంధించిన సంఖ్య ఉంది సరే చాలా మంది ఏంటంటే ఇది మానవునికి సంబంధించిన సంఖ్య కాబట్టి అంత్యక్రీస్తుకి సంబంధించిన సంఖ్య అనే మృగం యొక్క సంఖ్య అంటడం వల్ల మృగం యొక్క సంఖ్య అనే ఉంటుంది అక్కడ అది మనిషి యొక్క సంఖ్యా ఇంకో స్థలంలో ఉంది కాబట్టి మనిషి సంఖ్య ఏంటి మృగం యొక్క సంఖ్య ఏంటి సరే ఒక రోజు నేను మీకు అవన్నీ దీర్ఘంగా చూపిస్తాను దాని తర్వాత మనం వాటిని అర్థం చేసుకోలేక ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనకి అది అవసరం లేదు కానీ ఒకటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరు అనేది సంపూర్ణమైనది కాదు కాబట్టి మనకు కావాల్సింది సంపూర్ణమైనది అది కేవలం ఏసుప్రభులోనే ఉంది సంపూర్ణత ఆయనలోనే ఉంది సరళత పరిశుద్ధత ఆయనలోనే ఉంది కాబట్టి మనము మన భర్త అయిన ఏసు ప్రభు పొందుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి అదే రీతిగా మనం నా గ్రంథాన్ని కూడా ధ్యానిస్తే నా కూడా ఏడవ చిన్న ప్రమాదాల గురించి మనం కొంతకాలం గణిస్తున్నాం ఆయన కరెక్ట్ గా పన్నెండులో ఏడో వాడు నా హోము అంటే ఏడో వాడు అంటే ఏడు అనేది సంపూర్ణమైంది కదా దానికి ముందు ఏం చూసినాం మనం యోనా చూసినాం కదా యోన గ్రంథం చూసినాం యోన గ్రంథం తర్వాత నా హోం గ్రంథం నా హోము ఏడో వాడు ఆ లెక్కలో చూస్తే మొదట చూస్తాం మనం చూడండి ముందు హుషయ యోవేలు ఆమోసు ఒబ్య యోన మీ కోమ కదా కరెక్ట్ ఏడో వాడే కదా సరే కాబట్టి ఇవన్నీ మనకి సరే మనం మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ తో చూస్తుంది ఇది అంటే ఈ లోకాతీతంగా క్యాల్కులేషన్ చేసుకొని చూస్తాలేం అది మనకి ప్రవ్వే చూపిస్తున్నాడు ఏడు అనేది సమాప్తమైంది ఏడో మాట అనంటాం కదా తెలువ మీద ఏడో మాట అంటే సమాప్తమైంది దాని తర్వాత భూకంపం జరిగింది ఇవన్నీ మీకు తెలుసు పెద్ద కేక వేసినప్పుడు భూకంప భూకంపం జరిగింది సమాధుల బండలన్నీ బదులైన పరిశుద్ధుల ఆత్మలందరి నుంచి బయటకు పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశించి అనేట్లోకి అగుపడినాయి ఇవన్నీ మనం చూస్తాం ఏడవ మాట తర్వాత జరిగిన విషయం కదా కాబట్టి ఏడు అనేది సంపూర్తి అయింది కాబట్టి నా హోం అనేది కూడా సంపూర్తి అయింది అంటే నా హోం యొక్క ప్రవచనము సంపూర్తి అయింది సరే నా ప్రవచనం దేనికి సంబంధించింది యోన వంద నూట యాభై సంవత్సరాల ప్రకటించినది నెరవేరే కాలానికి సంపూర్తి అయింది యోన నినివే పట్ల మీరు నశించిపోబోతున్నారు అని హెచ్చరించింది దాని తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి గోలే పట్టలు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడికి వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాల వాళ్ళందరూ పశ్చాత్తపడి వారు సమర్పించుకున్న దేవుడికి అంటే పాత నిబంధన కాలంలో నినివే పట్టణము దేవుణ్ణి స్వీకరించింది అంటే రక్షణ పొందిన దేశంగా ఉన్నది కానీ వంద సంవత్సరాల తర్వాత అది చెడిపోయిందన్న విషయాన్ని మీరు ఇంకో అర్థం చేసుకోవాలా దేవుడు తన ప్రవర్తన ఎందుకు పంపిస్తాడు ప్రవర్తన దేని కొరకు ఏర్పరచున్నాడు దేవుడు చెప్పే కదా చూడండి ఒకసారి ప్రటన గ్రంథం ప్రటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం యుహాను ఈ యొక్క విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు దేవుని యొక్క దూత ప్రవర్తనకు సంబంధించిన పని ఏంది అనేది జ్ఞాపకం చేసిన సరే మనం ఎప్పుడు వాక్యం ఈ రోజు ఎందుకో ధ్యానిస్తున్నాం చూడండి ఎనిమిదవ వచనంలో ఇరవై అధ్యాయం ఎనిమిదవ వచనంలో యోహాను అను నేను ఈ సంగతులను వినవాడను చూచిన వాడును నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేటకు సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ భాగర్థం చేసుకున్నాను నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ వ్యూహాను కాలంలో మాట్లాడుతున్నాడు వ్యూహాను గురించి మాట్లాడుతున్నాడు అంటే శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఏం చెప్తున్నాడు చూడండి అంటే నువ్వు గాని నేను గాని ప్రవక్తలే గాని ఎవడనే గాని ఏం చేయాలా ఈ గ్రంథం వందున్న వాక్యములను ఈ గ్రంథం వందు ఉన్న వాక్యమును గైకోను వారితోను వాటి ఒక పని అప్పగించబడింది ఏంటి సహోదరులకి లేక ప్రవర్తలకి ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలని మనం గై కొనాల మెయిన్ అది ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ మనము గై కొనాల అంటే ఏం చెప్పండి ఇంగ్లీష్ బైబుల్లో చేస్తే అర్థమవుతుంది గై కొనడం అంటే ఈ గ్రంథంలో ఉన్న వాక్యములను గైకొనడము గైకోలు వారితోను సహదాసులను దేవునికే నమస్కారము చేయమని చెప్పాను కాబట్టి తొమ్మిదవ వర్షంలో ఏముందంటే ప్రవక్తలే కానీ ఎవడనే గాని దేవుని బిడ్డలందరూ ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని గైకోనలా గైకోనడం అంటే ఏమైనా చెప్పగలరా తొమ్మిదో వచనంలో చూడండి ఇంగ్లీష్ బైబిల్ ఏముంది ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచనం who keep this word of god ante na english vevla attend who keep this word of god you have to keep annu ante no dinu dinu nee degara pettukovala dinini nu jagratthaga vaadukovala dinini jagratthaga never esukovala keeping ante adi ipu neekoka vastu pedthe meekla pettukuntara ledha jagratthaga pettukutraddani danni ante actually ga pettukodam ledhu gaikaranam ante ardham adi gaikaranam ante nu danni degara pettukovala ఫస్ట్ పాయింట్ నీ దాడే పెట్టుకోని ఏంటి చూస్తా ఉంటావా గాలి గాలిలో కట్టేసి చూస్తా ఉంటావా దాన్ని అవ్వదు పరశుద్ధమని గాలి పెడతావా వేస్ట్ కదా ఎక్కడ పెట్టుకుంటావు నీ హృదయంలో పెట్టుకోవాలా ప్రవక్తలు వారి హృదయంలో ఈ వాక్యాన్ని పెట్టుకోవాలండి ఫస్ట్ పాయింట్ దాని తర్వాత ఏం చేయాలి చూడండి అపోష్ణ కార్యములు పదవ అధ్యయము చూడండి అపోష్ణ కార్యము పదవ అధ్యయము పంతొమ్మిదో వచ్చరం నుంచి చూడండి స్పేతులు ఆ దర్శనంను గుర్చి యోచించుండగా ఈ దర్శనం మీకేదో తెలుసు దీని గురించి పదవ అధ్యాయం అంటే కొన్నేళ్లికి శువార్త ప్రకటించడం కొన్నేళ్లి కుటుంబాన్ని శువార్త ప్రకటించడం ఆయనకు ఒక దర్శనం జరిగింది కదా ఆకాశం నుంచి ఒక దుప్పటి దిగిరవడము అందులో భూ జంతువులన్నీ ఉండడము వాటిని చంపుకొని తినమని శబ్దం వినడము నేను తిననవి అపవిత్రమని అని చెప్పడము ఆయన దాని తర్వాత నేను పవిత్ర పరిచిన వాటిని ఎట్లా అపవిత్రమంటున్నావు అని విన్న స్వరం ఇవన్నీ సంబంధించిన వాక్యము కదా పదవా అధ్యాయము అయితే ఆ యొక్క వాక్యం అర్థం కాక ఆ యొక్క దర్శనం అర్థం కాక తికమక్కబడుతున్నాడు అతను అప్పుడు పంతొమ్మిదో వర్షంలో ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు ఎట్లా తెలిసింద ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు అని ఎవరు చెప్పారు దేవుడి యొక్క ఆత్మ కదా ఆత్మ తగ్గి ఘోషిస్తుంది ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందికి సందేహింపక బాధిత వెళ్ళుము నేను వారిని పంపిన అతంతో చెప్పాను దేవుని యొక్క ఆత్మ నుండి అక్కడ చూడండి దేవుని యొక్క ఆత్మ కేతు మాట్లాడుతుంది నువ్వు సందేహిపకుండా పో నేనే వారిని పంపించిన ముగ్గురిని కాబట్టి ముగ్గురు అంటే నీకు తెలుసు కదా ముగ్గురంటే లాస్ట్ ఆపర్చునిటీ చివరి అవకాశం అని అర్థం ముగ్గురంటే కొన్నేళ్లకి అది ఒక మంచి అవకాశం చివరి అవకాశం అన్నట్టు ముప్పై నాలుగవ నీకు ఇవన్నీ అర్థమైన అంటే ప్రవక్త యొక్క పని ఏదనేది మనం దృష్టి ధ్యానిస్తున్నాం ఇవన్నీ అర్థమైన వాడివి నువ్వేం చేయాలా ముప్పై నాలుగో వర్షంలో అంటున్నాడు పౌరుడు పేసుడు దేవుడు పక్షపాతి కాదు కాడని నిజంగా గ్రహించినాను నిజంగా గ్రహించినట్టదు ఆయనకి ఏ భేదం లేదు పక్షపాతి అంటే ఏ భేదం లేదు వీడు నాకు స్పెషల్ వాడు నాకు స్పెషల్ నేను వీడిని ఎన్నుకున్నా వాడిని నేను పక్కకు పెట్టినా అనేది కాదని ఈ పాస్టర్ నేను స్పెషల్ ఎన్నుకున్నాను తన కుటుంబాన్ని ఎన్నుకున్నాను అనేది లేదు పక్షపాతి కాదయినా పరిశుభ్రంగా చేసిండు వారిని కాదు అనేది కాదు కాదు ఆయన అందరికీ ప్రభు అనే ఫిలిపన్ రాష్ట్రపతిలో మనం గణిస్తాం అందుకే పౌరుగా జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు ప్రేతడు దేవుడు పక్షపాతి కాదు కాడని నిజంగా గ్రహించి ఉన్నాను అంతర్లు అంతవరకు గ్రహించలే కుర్నే సంబంధించిన దర్శనం కలిగినాకనే గ్రహించిండి అయినా కదా ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీటిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు దేవుడు ఎవరిని అంగీకరిస్తారు అన్న విషయం గురించి ప్రతి జనంలో వాళ్ళు ఎక్కడనే ఏ దేశమని ఏ ప్రపంచంలోనే ఏ మతము ఏ కులము ఎక్కడనే ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని సరే నీతిగా అంటే బాగా అర్థం చేసుకోడు నీతిగా నడుచుకోవడం అంటే ఆయన స్వీకరించడం ఫస్ట్ పాయింట్ ఎందుకంటే నీతి మంత్రుడు ఒక్కరు కూడా లేడు నీ నీతి కార్యములు చింపిరి కూడంతో సమానం నువ్వు ఎన్ని నీతి దాన చేసినా కొన్నెలి కొన్నేళ్లి దాన చేసినా గానీ వేస్టే అంటున్నాడు ఆయన నీ దాన ధర్మాలని నా సన్నిధికి జ్ఞాపకానికి వచ్చినాయి కానీ నీకు అసలైంది అవసరం ఉంది రక్షణ నీకు అసలైన రక్షణ అవసరం ఉంది నువ్వు రక్షణ పొందాలా బాక్సం పొందాలా పరశుధాత్మ అభిషేకం ముందుకోవాలా అది సంపూర్తి మూడో అంటే సంపూర్తి నీకు సగం సగమే తెలుసు అంత సంపూర్తి కావాల్సిందే కొన్ని ఆ విషయం జ్ఞాపకం చేయడానికి దేవుడు హేతులు నేర్పరచుకున్నది ఇక్కడ కదా కాబట్టి ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించు అంగీకరించును క్రీస్తు అందరికీ ప్రభువు ఇది మనం ప్రకటించాల్సిన చూడండి ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రోలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదరు ప్రవక్తలు చేసిన పని ఏందనేది మనం చూస్తున్నాం ఇక్కడ జ్ఞాపకం తీసుకుంటున్నాం అంటే దేవుడు అందరినీ ప్రవక్తల లాగా ఏర్పరచుకున్నాడు అందరినీ యాచకులాగా ఏర్పరచుకుంటూ నిబంధన కాలంలో ఒక్కడనే కాదు పాత నిబంధన కాలంలో ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటే యుగ సమాప్తిలో ప్రతి ఒక్కరిని యాచకులు ఏర్పరచుకుంటుంది నేను ఒక్కడిన ప్రవక్త నేను ఒక్కనే యాచకులు కానే కాదు అదంతా శారీరకమైన కలంపులు వాటికి పగిన శిక్ష ఉంటదన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా అందుకే మనము ప్రణగ్రంథము పంతొమ్మిదో దానిలో ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం నీ సేవా జీవితము దేనికి సంబంధించింది నువ్వు నిజంగా ప్రవచిస్తున్న వాడవైతే నువ్వు నిజంగా ప్రవచిస్తున్న నీ ప్రవచనము దేనికి సంబంధించింది అన్న విషయము పదవ వచనంలో మనం చూస్తూ ఉంటాం చూడండి అందుకు నేను అతనికి నమస్కారము చేయట అతని పాదంలో ఏదైతే సగలే పడగా అంటే దూత కాళ్లు పట్టుకున్నప్పుడు అతను వద్దు సుమి నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను అందరం ఈక్వల్ అని చెప్తున్నాను సహదాసుడు ఈక్వల్ సేవకులు ఒకడు ముందు వచ్చిన వాడు గొప్పడు ఒకడు ఎందుకొచ్చిన కాబట్టి వాడు అనేది గానే కాదు పెద్ద కాలేజ్ లో చదువుకోవచ్చు కాబట్టి పెద్ద ప్రొఫెసర్ కాబట్టి వీడు చాలా పరిశుద్ధుడు వీడు చాలా పవిత్రుడు అనేది గానే కాదు దేవుని దృష్టిలో పక్షపాతం లేదు మనం అందరము సహదాసులము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు ఎవరైనా చదువుకోవచ్చు ఏమైనా చేయొచ్చు నువ్వు పంతొమ్మిది సంవత్సరాలు సేవ చేయచ్చు ఫుల్ టైం చేయొచ్చు పార్ట్ టైం చేయొచ్చు అట్లాంటివి లేనిలేవు బైబుల్లో ఈ లోకము అట్లా తయారు చేసి నువ్వు పనికిరాను నేనే స్పెషల్ అని బలవంతం చేస్తుంది బలవంతం చేసేది ఎప్పుడు మృగంతో సమానం కదా బైబిల్ అంతా చూస్తాం ఈ లోకంలో బలవంతం చేసేదంతా మృగం కాబట్టి క్రైస్తవ సంఘమే ఈ రోజు బలవంతం చేస్తుంది మన మృగంలా కనిపిస్తలేదా క్రైస్తవ సంఘం జబర్దస్తి చేస్తుంది మనుషుల మీద వాళ్ళ విధనులన్నీ రుబ్బి మనుషుల మీద వాళ్ళని బలహీనత చేస్తుంది నీకు శాపం వస్తుంది నువ్వు ఇట్లా మాట్లాడితే నీకు శాపం వస్తుంది నువ్వు అజ్జయకుంటే నీకు శాపం వస్తుంది ఇట్లా భయపెట్టేసి వాళ్ళని దోచుకుంటున్నది కానీ ఈ దూత మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రారం ఎవరి గురించి మనం సాక్ష్యం ఇవ్వాల ఏసు నువ్వు కూర్చిన సాక్ష్యము ఏసుని సాక్ష్యం ఇవ్వడానికి కోరికే నేను కూడా సహదాసులను మనమందరము ఏసు గురించే సాక్ష్యం ఇవ్వాలని చెప్తున్నా అంటే యాచకులు లేక పాస్త ఎవరన్నా కానీ సేవకులు కేవలము ఏసు గురించే సాక్ష్యం ఇవ్వాలా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చివరి ఏమంటున్నాడు సాక్ష్యము ప్రవచన సారమును సాక్ష్యము ప్రవచన సారము అని నాతో చెప్పాను అక్కడ కింద ఉంది ప్రవచన సారమంటే ఏమైనా ఉందంటే ప్రవచన యొక్క ప్రవచన ఆత్మ అంటే ఏసుల గురించి చెప్పే సాక్ష్యము ప్రవచన ఆత్మకు సాదృశ్యం అంటే నీలో ప్రవచన ఆత్మ ఆత్మాభిషేకం ఉన్నప్పుడు నువ్వు ప్రవచిస్తున్నావు అంటే ఏసుల గురించే సాక్ష్యం ఇవ్వాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరి అటువంటి సాక్ష్యం నీలో ప్రవచన ఆత్మ లేదు ప్రవచన ఆత్మ లేదంటే ఏసులో ఆత్మనే లేదన్నట్టు నువ్వు ఏసో ఆత్మ ఉంటే ఏసో గురించి మహిమ పరుస్తావు నీకు సైతనాత్మ అంటే ఎవరిని మహిమ పరుస్తావు శారీరకంగా మహిమ పొందడానికి ప్రయత్నిస్తా ఉంటావు కాబట్టి యుగ సమాప్తిలో మనుషులు అందరూ ఈ రీతిగా ఇచ్చారు నినివే పట్టణము ఎందుకు అరీతిగా తయారైంది అసురు పట్టణము అసురు దేశం ఎందుకు అరీతిగా తయారైందంటే వాళ్ళు వారి గురించి గొప్పగా ఫీల్ కావడం వంద సంవత్సరాల నుంచి ప్రపంచంలో అసురు దేశము చాలా బలమైన దేశం ఆ కాలంలో కాబట్టి మేము గొప్ప దేశ ప్రపంచంలో కెల్లా మేము గ్రేట్ అని ఫీల్ అయ్యే దేశం ఈ రోజు అమెరికా ఎట్లా ఫీల్ అవుతుంది వీఆర్ గ్రేట్ అని అట్లా ఆ రోజు నినివే పట్టణము దేశము గ్రేట్ గా ఫీల్ అయ్యేది ముందు మనం చూడలేదా ఐగుప్తు దేశము గ్రేట్ గా ఫీల్ కావడం దానికి ఏం జరిగిందో మీకు దాని తర్వాత ఎన్నో దేశాలు వచ్చినాయి గొప్పగా ఫీల్ అయ్యే దేశాలు వాటన్నిటిని నిర్మూలించడం లేదా దేవుడు అడ్రస్ లేకుండా అవన్నీ కాబట్టి అట్లా గొప్పగా ఉన్నత స్థితికి ఎదిగే దేశాల్లో మేమే గ్రేట్ ఈ లోకంలో అని స్థిరపడే దేశాలు ఇవన్నీ ఏదో గుణగణానికి సాదృష్టం ఏదో ఎప్పుడు నేను పర్వతంలో మీద నివసించే వాళ్ళను కానీ మనకు అసెంబ్లీ పర్వతము సీయోలు పర్వతం అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం మనం నివసించాల్సింది సీయోలు పర్వతం మీద కానీ ఏదో వాళ్ళు తయారు చేసుకున్న పర్వతాలు కావు అంత పైన తయారేస్తున్నావు వాడు ఈ రోజు అడ్రస్ లేకుండా పోయి కాబట్టి నువ్వు ఎంత ఉన్నతమైన టవర్స్ కట్టుకున్నా మాది గ్రేట్ అని పెద్ద టవర్లు పెట్టుకున్నా నువ్వు గోపురాలు కట్టుకున్నా ఏం కట్టుకున్నా అది కూలిపోవాల్సిందే ఎందుకంటే అవి మానవ కల్పితాలు దేవునికి విరోధమైన నేను గ్రేట్ సైతం నుంచి వచ్చిన బుద్దని నేను సర్వోన్నతులకి సమానంగా నా సింహాసనం వేసుకుంటాడా వాడు ఏసుకల్ గ్రంథం ఇరవై ఎనిమిది ఈక్వల్ గా దేవుడికి నేను సమానంగా వేసుకుంటాడా వేసుకునేది వాడు ఎట్లా వేసుకుంటున్నాడు వేసుకుంటే పోవాల్సిందే బాబేల గోపురం ఏమైంది తార్వర్ అయిపోయి కూలిపోయిందా లేదా అట్లా ఎంత పెద్ద గోపురాలు వేసుకున్నా లోకంలో కూలిపోయి సరే నేనేదో అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయినాయి కాబట్టి అనేది దానికి ఏమి లింక్ పెడతలే అది కూడా పెద్ద టవర్ కదా రెండు టవర్స్ ఎంతో మంది తెచ్చిపోయారు పాప సరే మనం అసలైన టవర్స్ మన హృదయంలో ఉన్నాయి అసలైన గోపురాలు మన హృదయంలో ఉన్నాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే నీకు అక్కడి నేను గొప్పవాణ్ణి అనేది ఇప్పుడు యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘం ఎందుకు అరెక్ట్గా తయారైంది మేము గొప్ప వాళ్ళం అని మాదే కరెక్ట్ అని మేమే కరెక్ట్ మేమే గొప్ప మాకు పెద్ద చర్చ కట్టాలా హైదరాబాద్ లో వేల మంది పట్టాలా ఇంకోటి అంటున్నాడు నాకు లక్ష మంది పట్టాలంట అంటే వాళ్ళు కాంపిటీషన్ లో వచ్చేసి ఒకటి యాబై వేల మంది పట్టే చర్చ కావాలంటున్నాడు ఇంకొకటి లక్ష మంది పట్టే చర్చ కావాలంటున్నాడు వాడు కృత్రిమంగా బొమ్మలు తయారు చేసుకుని అడ్వర్టైజ్ చేస్తున్నాడు ఇటువంటి చర్చ నేను గట్టాలనుకుంటున్నాడు ఆ బొమ్మ మనకు చూపిస్తాడు టీవీలో కాబట్టి భయంకరమైన మోసంతో కూడిన క్రైస్తవ జీవితం మీరు వచ్చి కాబట్టి అశ్వరీలు ఎందుకు ఆ రీతిగా తేరినప్పుడు మనము నినివే ఆ యొక్క నా హోమ వెళ్దాం నా హోమ మూడవ అధ్యాయం నా మూడవ అధ్యాయంలో మూడవ అధ్యాయం దీనికి సంబంధించింది అన్నప్పుడు నినివే పట్టణానికి ఎందుకు శిక్ష విధించబోతున్నాను అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేశాడు నరాత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎరపాటుకోనిచ్చు మోసముతోనూ బలాత్కరంతోనూ నిండి ఉన్నది మనం కొంత ఒక రెండు వారుల క్రితం మనము ఈ మొదటి అధ్యాయాన్ని జనించాం ఆ రోజు అంతా ఒక గంట ఒకటే ఒకటే అధ్యాయం మీద పోయి ఈ పట్టణం ఏ రీతిగా తయారైంది అంటే స్వాగతం చేసుకోండి ప్రవక్తలందరూ దేవుడి యొక్క వాక్యాన్ని ప్రజలకి ప్రకటించడం కోరికే వాళ్ళు ఏర్పరచబడ్డారు వాళ్ళ వాళ్ళని దేవుని అందుకే తయారు చేస్తున్నాడు ఎందుకంటే చూడండి ఎక్కడ చూసుకోం ఈ వాక్యాన్ని మనం సరే మనం ఇవన్నీ మనం ఇంతకుముందు చూసింది ఆమోస గ్రంథంలో కాని తన దాసులైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏమీ చేయడు ఎందుకు బయలుపరచాలా అవన్నీ తన బిడలకి ప్రకటించాలా కాబట్టి కాబట్టి దేవుని స్వీకరించింది కానీ దేవుని నమ్ముకుంది గాని ఇంకొక దయ్యములకు దొంగలకు గుహగా అది తయారైంది అన్న విషయాన్ని మొదటి వర్షంలో చూపిస్తుండ్రుడు నరహత్య చేసేటట్టు తయారైంది అది ఏ రీతిగా జీవించింది చూడండి ఎర పట్టుకొనిచ్చు అంటే ఎరపట్టడం అంటే ఏం చెప్పండి గాలలేసి చావలు పట్టడం కాబట్టి ఏ రీతిగా అర్థం చేసుకోవాలా ఈయన అనేక దేశ దేశాలలో బలవంతంగా దోపీడులు చేశారు రాజులు గజగజ వీళ్ళారు అశ్వరీలు వస్తున్నారంటే అంత భయంకరంగా ప్రపంచంలో భయాన్ని పెట్టారు అంటే ఒక మృగం క్రూరమైన మృగంలాగా వీళ్ళు జీవించారు మనుషుల్ని భయపెట్టేది మృగం కాబట్టి బైబిల్లో మృగము దేనికి సాదృశ్యం అంటే అది ఏదైనా వ్యవస్థ మనుషుల్ని భయపెడుతుందంటే అది మృగంతో సాదృశ్యం దాన్ని ఖచ్చితంగా దేవుడు నాశనం చేస్తాడు ప్రతి మృగాన్ని నాశనం చేస్తాడు కాబట్టి మనము అటువంటి గుణం ఉండదు మనకి మృగంలాగా మనం తయారు కావద్దు ముఖ్యంగా క్రైస్తవ సంఘం మృగంలాగా తయారు కావద్దు తయ తయారైందంటే దాన్ని ఖచ్చితంగా దేవుడు నశింపజేస్తాడు ఎందుకంటే ఆ ఆ సంఘాలు కృత నిబంధన కాలంలో సంఘాలు అన్నట్టు తయారినాయి జబర్దస్తి చేసినాయి మనుషుల మీద బలాత్కారం చేసినాయి ఒక్కటే అడ్రస్ లేకుండా అందుకే వాటి అన్నిటికీ చెప్తుంది నీ మీద నేను తప్పిదం మోపేది ఉంది మీ మొదటి ప్రేమను సంపూర్తి చేసుకోండి మీలో లేదు చివరికి మీలో ప్రేమ లేదు మొదట్లో ఉన్న ప్రేమ లేదు మీకు అని హెచ్చరిస్తుండే చివరికి వచ్చపడికి క్రైస్త సంఘం అరీతికి ఉంటుంది విషయాన్ని రెండు సార్లు పౌలు కాలంలో ఉన్న ఏడు సంఘాలు అటనే తయారైనయి వ్యూహాను ప్రగణ గంధలో చూపించిన ఏడు సంఘాలు తయారైన యుగ సమాప్తికి సంబంధించిన మూడవ సంఘం ఇది అంటే రెండు గుంపులు రెండు రెండు సంఘాలు ఎక్కువై చూపించాయి మనకు కృత నిబంధన కాలంలో యుగ సమాప్తిలో మూడవది అంటే చివరిది సంఘం కాబట్టి ఇది ఏ రీతిగా ఉండబోతుంది ఇది ఇంకా భయంకరంగా ఎందుకంటే అవి కేవలం కొన్ని పట్టణాలలో కొన్ని దేశాల్లోనే ఇది మట్టుకు ప్రపంచ విస్తరించింది ఈ సంఘం మూడవది చాలా భయంకరంగా ఉంది ఈ సంఘం ఇది ఏ రీతిగా తెలియంది ప్రభుని సేవిస్తుంది అనుకుంటుంది గాని జబర్దస్తి చేసి బలవంతం మీద మనుషులని రక్షణ నడిపిస్తుంది ఊరీతిగా మీకు అది నేను పోలం క్రిందట మనుషులని భయపెడుతుంది ఎట్లా మీరు మీరు రక్షణ పొందకపోతే మీరు ఎట్టబరూ అది భయపెట్టడం అది సువార్త కాదు ఆయన నీ పాపంల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిండు అనేటి సువార్తకి ని మీరు రక్షణ పొందకపోతే మీరు ఎత్తబడరు మీరు విడవడతరు మీరు విడవడితే మీకు భయంకరమైన శ్రమలు అట్లా భయపెట్టి వాళ్ళని ప్రభుకి సమర్పించినట్టుగా ఇస్తారు అది అది రక్షణ కాదది నువ్వు పాపి అని నీలో నీ హృదయంలో నొచ్చుకొని నువ్వు పశ్చాత్తాపడి కనీళ్లు పెడుస్తూ నీ జీవితాన్ని సమర్పించుకోవాలా ప్రవ్వ నా పాపములకు క్షమించి నన్ను నీ బిడగా స్వీకరించి ప్రవ్వా నువ్వే నాకు ప్రభు యుగం యుగ యుగములకు ఆయన ఎప్పుడైతే నీ ప్రార్థనాపూర్వకంగా తన జీవితానికి సమర్పించుకుంటావో అప్పుడు నీకు రక్షణ అంతేగాని ప్రవ్వ నేను క్షమలకుండా పోకుండా నన్ను రక్షించుకోపోవ్వా అని చేసేది రక్షణ ప్రార్థన కానే కాదు ఇది రాక్చర్ కల్ట్ కదా మనం ఈ ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధకులని ర్యాప్చర్ కల్ట్ అంటాం తొంభై ఎనిమిది శాతం ప్రపంచాల క్రైస్తవ సంఘాలు రాక్చర్ కల్ట్ బోధని పాటిస్తాయి వాళ్ళు రాక్చర్ కల్ట్ అంటాం కల్ట్ అంటే అబద్ధ బోధ యాప్చర్ కల్టిస్ట్ అంటే అబద్ధ బోధ అని అర్థం లేక అబద్ద బోధని ప్రోత్సహించే వాళ్ళు అని అర్థం కాబట్టి వాళ్ళతో మనకి ఏ సహవాసం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళతో చాలా కఠినంగా ఉండాలా ఎందుకంటే యోహాను పాత్రికలు మనం చూసిన ఈ విషయం వాళ్ళు మన ప్రభుని మన ప్రభు యొక్క వాక్యాన్ని వాళ్ళు తృణీకరించినప్పుడు వాళ్ళు ఎక్కడ మనకు సహోదరులు అవుతారు మన పొరుగు వాళ్ళే నీకు నీకు నీ సహోదరుడు ఎవడు నీ పొరుగువాడు ఎవడు అని లేదా ప్రభు ఎవర స్త్రీ నా సహోదరుడు ఎవరు నా పొరుగువాడు ఎవరు అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు నీ సహోదరుడు ఎవరు నీ పొరుగు మాట్లాడుతున్నా గానీ నువ్వు ఎవరికి సహోదరుడువి నువ్వు ఎవరికి పొరుగువాడివి అంటాడు అక్కడ కాబట్టి క్రైస్తవ జీవితం నాకు ఎవడు సహోదరుడు అని అడిగే బదులు నువ్వు ఎవరికి సోదరుడు అనేది విషయం జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభు మన ఎప్పుడు ఆ వాక్యం ధ్యానం ఇంతకు కాబట్టి నువ్వు ఎవరికి సహోదరుడువి ఈ లోకంలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనం అందరము ఆ రీతిగానే ఆలోచిస్తున్నాం ఈరోజు కాబట్టి బోధ గొప్ప జనాన్ని మోసపుచ్చింది ఈరోజు ప్రపంచం అంతటా గత నాలుగు వందల సంవత్సరాల నుంచి బోధ అంతకుముందు లేదు అపుష్టకరంలో ఎందుకు ఎవరు ఆ బోధ చెప్పలే అసలైన బోధ అక్కడి నుంచి కూడా మనం చూస్తాం అపుష్టకరంలో ఎక్కడ కూడా శ్రమలో చూడకుండా ఎట్లా పడతాము అన్న బోధ లేదే నేను ఎక్కడ బోధ తెలుసులో రాసిన పత్రికలు కూడా లేదా నేను నీకు ఎన్నిసార్లు ఆ ఒకటే వాక్యం పట్టుకుంటారు వాళ్ళు తెలుసులో రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో చూపిస్తాం కదా ఆ ఒకటే వాక్యం పట్టుకుంటారు అసలే సంఘం ఎతబడానికి సంబంధించింది కానీ కదా వాక్యం దాన్ని అట్లా అతక పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ మైండ్ లో అది తీయరు వాళ్ళు కానీ గొప్ప జనము ఎందుకు మోసపోయింది మనం ఎన్నిసల కనిస్తున్నాం యేషగ్రంథం ఇరవై ఎనిమిదో నుంచి వాళ్ళ అబద్దాన్ని ఆశ్రయించి మరణంతో నిబంధన చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మరణించాల్సిందే వాళ్ళు వాళ్ళు నువ్వు మనం సత్యంతో నిబంధన చేసుకునే మనం సత్యంతో నిబంధన చేసుకున్నాం కాబట్టి మనం ఎప్పుడు జీవంలో ఉంటాం నిత్య జీవంలో మనం ఉంటాం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఈ సత్యాన్ని స్వీకరిస్తారు కేవలము ఈ యొక్క లక్ష నలభై వేల మంది సేవ ద్వారానే వాళ్ళు ఈ సత్యాన్ని స్వీకరిస్తారు ఇంకా వేరే మార్గమే లేదు వాళ్ళకి ఇంకా వేరే ఆ సజాలు అనొచ్చు లేదు దేవుడు ఇంకేదో దూతలను పంపచ్చు కొంతమంది అక్కడ చెప్తారు మాస్టర్స్ ఈసెల్పాయలు శరీరకంగా ఉన్న ఈస్సల్పాయలకి వాళ్ళకి రక్షణ లేదు కదా ఎందుకంటే ప్రభుని స్వీకరించలేదు కదా వాళ్ళు మన ప్రభుత్వం తృణీకరించారు మన ప్రభు ద్వారా తప్ప వేరే మార్గమే లేదు రక్షణ ఏం స్వీకరించిన రక్షణ మరి వాళ్ళు ఏ స్లో ధృవీకరించినప్పుడు వాళ్ళకు రక్షణ కలుగుతుందంటే ఒక పాసరటువంటి ప్రపంచం ఎంత విస్తరించింది బోధ ఎన్ని అబద్ధ బోధలు ఒకటి కాదు రెండు కాదు వారికి వేరే రీతిగా దేవుడు మార్గం చూపిస్తారట కానీ వేరే మార్గమే లేదు ఒకటే మార్గం నేనే మార్గము సత్యము జీవమన్న నా ద్వారా తప్ప ఎవడు కూడా పర్లోగు రాజ్యంలో తండ్రి యొక్కకు ప్రవేశించలేడు అన్నాడు కానీ ప్రపంచమంతట క్రైస్తవ సేవకుల బోధ ఎట్లుందంటే దేవుడు ఆ శ్రమల కాలంలో వారికి ఒక దూతని పంపించి స్పెషల్ గా సువార్త ప్రకటి ప్రకటించేసి వాళ్ళందరినీ రక్షించుకుంటాడంట స్పెషల్ గా అంటే పక్షపాతిగా దేవుడు ఆ బోధ ప్రకారంగా వాళ్ళని స్పెషల్గా ఏమి రక్షించుకోడు అందరినీ ఏ రీతిగా రక్షించుకుంటుండో అదే రీతిగా రక్షించుకుంటాడు ఏ రీతిగా రక్షించుకుంటుండో ఒకడు తన హృదయం నుంచి తన నోటి ద్వారా పాపిలను ఒప్పుకున్నప్పుడే ప్రభువుని తన రక్షకునిగా స్వీకరించినప్పుడే వాడికి రక్షణ కలుగుతుంది వేరే ఒక మార్గం లేనేలేదు కాబట్టి అవన్నీ అబద్ద బోధలకు సాగురిస్తాం క్రైస్వాసంగా మరీ కానీ ఇప్పుడైతే ఈ యొక్క ర్యాప్చర్ కల్ట్ బోధకులు గొప్ప జనాన్ని మోసగించారు కాబట్టి మన జీవితం ఏందంటే ఆ మోసగించబడుతున్న గొప్ప జనాన్ని ఎక్కడైనా నడిపించుకోవాలా నువ్వు చెప్తే వాళ్ళు కట్టంగా స్వీకరిస్తారు ఇవన్నీ విషయాలు విన్నప్పుడు వారు హృదయం మండుతారు వాడు హృదయం మండినప్పుడు వాళ్ళు కష్టంగా తప్పకుండా దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుంటారు అందుకే మనము ప్రకటన కొరతుల రాష్ట్ర పత్రిక లో ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంటాం ర్యాప్చర్ అనేది లేనేలేదు సరే ర్యాప్చర్ అనేది పదం కూడా లేదు బైబుల్లో అట్లా అనుకుంటే హిందీ బైబుల్లో ర్యాప్చర్ అనే పదం అసలేదు కానీ మతబోధంలో ఏముందంటే సంఘము ఎత్తబడట అనేది మూడు రకాలు ఉన్నాయని మూడు అంటే మూడు తెగల వారు ఆ రీతిగా నమ్ముతారు మొదటి తెగ వాళ్ళు ఏమి నమ్ముతారంటే శ్రమలకు ముందే సంఘం ఎత్తబడతది అని ఒక బోధ ఉంది దాన్ని ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటారు ప్రీ ట్రిబులేషన్ ప్రీ అంటే ముందు ట్రిబులేషన్ అంటే శ్రమలు ర్యాప్చర్ అంటే ఎత్తవడట శ్రమలకు ముందు ఎత్తవడట అనేది ప్రీ ట్రిబుల్ ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్ లో అయితే తొంభై ఏడు శాతం క్రైస్తవులు ప్రపంచంలో ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అని నమ్ముతారు నేను శ్రమలు చూడకుండా ఎత్తపడతాను ఎందుకంటే అది వినడానికి మంచిగా ఉంది హృదయానికి మంచిగా ఉంటది నేనేం శ్రమలు చూడకుండా ధీమాగా ఎత్తబడతా నాకు సంతోషం అక్కడ నాకు ప్రొటెక్షన్ దేవుడు నాకు ఏడేండ్ల విందు బోధలు ఏడేళ్ల విందులో నేను పాల్గొట్టాను ఏడేండ్ల తర్వాత కిందికి వస్తాను ఇవన్నీ చెత్త చెత్త బోధలు లేనేలేదు ఇక్కడ ఒక్క ఆధారం కూడా లేదు కానీ అవన్నీ నమ్ముకున్నారంటే అబద్దాన్ని ఆశించడం లేదా ఎవరు మోసగించారు గొప్ప జనాన్ని మోసంగారు ప్రీ ట్రిబులేషన్ రాండవ గుంపు మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటే శ్రమలు మధ్యకాలంలో శ్రమలు ఆరంభమైనక మధ్యలో నుంచి అంటే ఏడు సంవత్సరాలు కదా పెండ్లిందు అంటే ఏడు సంవత్సరాలు శ్రమలుంటాయి కాబట్టి మూడున్నర సంవత్సరాలకి కరెక్ట్ గా సంఘం ఎత్తపడుతుంది అనేది ఇంకొక గుంపు హోదా దీన్ని మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటారు మిడ్ ట్రిబుల్ ర్యాప్చర్ అంటారు చివరిగా మూడవ గుంపు అదేంటంటే ఫోస్ట్ ట్రిపులేషన్ అంటే శ్రమలన్ని అయినాక ఎతబడతారు ఏమి చేసినా ఎత్తపడనిదే అసలే బోధ అది శ్రమలకు ముందైనా ఎత శ్రమల మధ్యనైనా ఎత్తపడాలా శ్రమల తర్వాత అయినా అది వినడానికి మంచిగా కాబట్టి ఈ మూడు గుంపులు ఎట్లా మోసపోతున్నాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ మోసపోతారు ఎందుకంటే ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెం పిండిలో మూడు కుంచెం పిండిలో అంతకుముందు దాచిపెట్టుకున్న పురుషుల పిండిని కలిపిన పిండితో పోలి ఉన్నది క్రైస్తవ సంఘం పల్లవరాజాన్ని దేంతను పోల్చాలా మొత్తం పులిసిపోయిన పిండితో పోల్చాలా అన్నాడు ప్రభు అందుకు ప్రాసలకి కోపం అందుకు సేవకుల కోపం అందుకే సంఘాలకి కోపం రైట్ మా సంఘం పులిసిపోయిన ఎంత పెయింట్ చేసుకుని కూడా బాగుంది చూడడానికి గంభీరంగా రంగుల రంగులు ఉంది అని వాళ్ళు అక్కడ చెప్పుకుంటారు చూడు ఎంత బాగుంది ఎంత నీట్ ఉంది మేము చాలా పరిశుద్ధంగా ఉంటాం ఎంత నీట్ గా ఉంటాం వైట్ దుస్తులు వేసుకుంటాం మేము గోల్డ్ వేసుకోము మేము పూలు పెట్టుకోము ఇదే కదా వాళ్ళ ఇక్కడే ఉంది అసలేంది దానికి సంబంధించింది కాదే నేను ఎవరు పెట్టుకోద్దడు ఎక్కడ లేదు బైబుల్ అట్లా పెట్టుకోద్దని ప్రపంచం అది అది పరిశుద్ధమైంది కాదు పరిశుద్ధమైనది నీ హృదయానికి సంబంధించింది నిన్ను శుద్ధీకరించేది దేవుని వాక్యం కుత్త వర్షకి సంబంధించింది కాదు నువ్వు బయట చూపించుకుంటే అసలే గానే కాదు నేను పరిశుద్ధంగా ఉంటాను నేను పవిత్రంగా ఉంటాను గానే గానే నిన్ను పరిశుద్ధ ఎవరు ప్రభువే ఎట్లా ఆయన వాక్యం ద్వారానే ఇంకా వేరే మార్గం లేదు అందుకే మనకి వాక్యం చాలా మూలమైంది అన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు ఇక్కడ ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ పత్రికలో మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం కొడకుల రాష్ట పత్రిక మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఒకటో కదా పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు క్రైస్తవుల జీవితం ఎట్లుండాలనేది చివరి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను తెలిపినాక ఇంకా మర్మమేందుకైంది అది మర్మం కాదే కాదు కదా తెలిసినాక కానీ అంతవరకు మర్మమే అది ఈ రోజు నీకు ఈ వాక్యం తెలియకపోతే ఇది మర్మమే కాబట్టి నీకు ఇది వయల్చి ఇంకా మర్మం ఉండదు కాబట్టి అనేక ప్రకటించాల ప్రకటించుకు వాళ్ళ జీవితంలో అది మర్మమే కాబట్టి మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక్క రెపపాటున కడబూరా అంటే చివరి మొదటి బూరకి శ్రమలు ఆరంభం అయితాయి బాగా అర్థం చేసుకోండి మొదటి బూర ఊదినప్పుడు శ్రమలు ఆరంభం అయితే ఏడవ బూరతో మొత్తం క్లీన్ నిర్మానుష్యం ఈ లోకంలో మొత్తం నిర్మానుష్యం ఏముండదు ఇంకా తీర్పు సృష్టికర్తని ముఖాముఖిగా చూసే కాలం సగల గోత్రమంలో వాళ్ళు రొమ్ము కొట్టుకొట్టు పరిగెత్తుంటారు ఏడుస్తా ఉంటారు మనం మట్టుకు ఆయన సన్నిధిలో నిత్యము ఆనందంతో ఉంటాం ఎందుకుంటాం మనం అందరము నిద్రించము గాని నిమిషంలో ఒక్కరి రెప్పపాటున కడపూర మురగ గాని మనం అందరము మార్పు పొందదము ఇంగ్లీష్ లో చాలా బాగుంది అది నేను ఎప్పుడనుకుంటే ఇంగ్లీష్ వైబు తీసుకొచ్చి పక్కన పెట్టుకోవాలనేసి ఎందుకంటే ఎప్పుడు మనకి ఇది అడ్డొస్తుంది కదా చాలా ఇప్పుడు కనీసం ఒక మూడు నాలుగు వారాల నుంచి అది మనల్ని ఆపుతుంది ఇంగ్లీష్ వైబు కూడా చూస్తే ఆ కరెక్ట్ వర్డింగ్స్ కరెక్ట్ మీనింగ్ తెలిసిపోతాయి సిచ్యువేషన్ కాంటెక్స్ట్ అర్థమైపోతుంది అనేది లేదు కడపూరం రోగినప్పుడు మీరు మార్పు చెందుతురనుంది ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు అంటే రెకనింగ్ అంటారు రెకనింగ్ ఆర్ఇసీకే ఎన్ఐఎన్జి లేదు రెకనింగ్ అంటే మీరు పరిశుద్ధులుగా కావాలా అది మార్పు చెందడం అంటే మీరు పరిశుద్ధంగా తయారు కావాలనేది ఇంగ్లీష్ లో రెకనింగ్ అంటారు ర్యాప్చర్ అండ్ దర్ ఇస్ నో యాప్చర్ ఓన్లీ రెకనింగ్ రెకనింగ్ అంటే ప్యూరిఫై శుద్ధీకరించుట శుద్ధీకరింపబడుట సంపూర్ణంగా నిన్ను పవిత్ర పరచట ఎట్లా ఏ ఎక్కడ చూస్తాం మనము నేను అపవిత్రుని ప్రవ్వ అన్నప్పుడు ఆయన నాలుకై కనిపించండి ఏది నిప్పు రవ్వ ఏం కదా ఏషియా గ్రంథం ఏషియా గ్రంథంలో చూస్తాం మనం నేను అపవిత్రుని ప్రవ్వా అంటే నీ నాలుకై కనిపిస్తాడు ఏంటది నిపురవ ఎంబన్ అంటారు ఇంగ్లీష్ నా కోల్ బొగ్గు నిపు కణం నిపుకణం అంటారు అది నాలుగే కంటిస్తే అప్పుడు నువ్వు శుద్ధీకరింపబడతావు ఇప్పుడు నువ్వు పరిశుద్ధపరచావు మాట్లాడచ్చాడు కానీ మనం ఈ వాక్యని మనం ఎన్నిసార్లు చూసినాం ఎప్పుడు చూసినాం చూడండి వ్యూహాను సువార్త మొదటి అధ్యాయం వ్యూహాను సువార్త మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఈ విషయాన్ని మనం ధ్యానించడం బాప్తిజమిచ్చి యోహాను ఈ యొక్క అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు సంపూర్ణంగా మార్పు చెందడం అనే దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ముప్పై వచనం నేను ఆయనను ఎరగనై తిని గాని నీళ్ళలో నన్ను పంపినవాడు నీ ఎవరి మీద ఆత్మ దిగివచ్చు నిలు నీవెవరి మీద ఆత్మ నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలోను బాసమిచ్చేవాడని నాతో సాక్ష్యం ఇచ్చాను కదా నాతో చెప్పాను ఒకటి అసలైన అభిషేకం ఇచ్చేది యేసు ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపకం ఆయనే పరిశుధాత్మలోను బాసమిచ్చును దానికి పైన చూడండి సరే మతయ్యువార్త మూడవ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని జ్ఞాపకం తీసుకుంటాం యూహాను సువార్త లేనిది మతయసు వార్త మూడవ దేవున చూస్తాం యూహాను సువార్తలో బాప్తి యూహాను చెప్పిన కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి అక్కడ లేవు చూడండి మతయ్యసు వార్త మూడవ అధ్యాయము పదవ వత్సం నుంచి ఇప్పుడే గొడ్డలి చెట్ల ఉంచబడి ఉన్నది ఏ చెట్లు మంచి చెట్టుని ఎవరు కొట్టాడు కదా మంచి చెట్టుని ఎందుకు కొట్టేస్తాడు ఫలించే గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు అంటే దేవ మనుషులకు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును నరకబడాలంటే శ్రమలు కావాల్సిందే శ్రమలై నరక అగ్నిలో పోవాల్సిందే ఫలం లేకపోతే మట్టు కచ్చితంగా శ్రమలుగుండబోయి మరణించాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు అదే రీతిగా చూడండి మాల్ నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్సమిచ్చున్నాను అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తి మంత్రుడు ఆయన చెప్పులు మొలిటకైనను నేను పాత్రును కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్సమిచ్చును పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును కాబట్టి ఇది రెండవ ఏమంటుందండి చివరి చివరి అభిషేకం అన్నట్టు మొదట అభిషేకమేంది పరిశుద్ధాత్మలో అంటే దేవుని వాక్యంలో రక్షణ మార్గంలో రక్షణలోకి రావడం పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం రక్షణ పొందిన వారంలో పరిశుద్ధాత్మ ఉండాల్సిందే ఎందుకంటే నీ హృదయం నొచ్చుకోవాలంటే దేవుని ఆత్మ నీళ్ళకి రావాల్సిందే నీ హృదయం వండాలంటే దేవుని యొక్క రావాల్సిందే ఇది సత్యమని వేసుకోవాలంటే దేవుని ఆత్మ పనిచేయాలి అభిషేకము ఎప్పుడుంటుంది అన్న విషయాన్ని ఇక చూపిస్తాడు రెండు ఘట్టాలు లేక రెండు అనుభవాలు జీవితంలో మొదటిది పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను సత్యంలో నడిపించడం కొరకు నువ్వు సత్యంలో నడిపించబడ్డ కొంతకాలానికి నీకు అగ్ని అభిషేకం అవుతుంది అగ్ని అభిషేకం దేని కొరకంటే యుగ సమాప్తిలో ముఖ్యమైన సేవ కొరకు సత్యం కొరకు ప్రయాస పడుతూ నిలబడడానికి కొరకు సత్యాన్ని ధైర్యంగా పలడించడానికి నీకే ఆ అభిషేకం ఇస్తున్నాడు దేవుడు కదా దాన్ని మనం ఎక్కడ చూస్తాం చూడండి ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ ఈ విషయాన్ని మనం ఎన్ని సార్లు ధ్యానిస్తాం ఇక్కడ యుగ సమాప్తిలో ఒక చిన్న గుంపుకు ఈ అభిషేకం ఉంటది అందరు పొందుకోవచ్చు కానీ ఒక చిన్న గుంపే అభిషేకం పొందుకుంటుందని మనం తొమ్మిదవ అధ్యాయంలో చూస్తుంటాం తొమ్మిదవ ఏడవ అధ్యాయం ప్రకటన ఏడవ అధ్యాయము ఇది యుగ సమాప్తిలో దేవుని బిడల్ని ముద్రించేది ఆ ముద్రింపబడ్డ వాళ్ళు ఎవరు అనే విషయం కూడా ఇక్కడ రాయబడిన చూడండి అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్లలో నలుగురు దేవదూతలు నిలిచిండి భూమి మీద సముద్రంకైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీయకునున్నట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచి తిని మరియు సజీవుడకు దేవుని ముద్ర వేరే ఒక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన చూచి తిని ఆత్మీయమైన చిహ్నాలు భూమికి సముద్రము హాని టుకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో చూడండి ఎవరిచ్చే అధికారం శ్రమలు పెట్టే అధికారం దేవుడే ఇవ్వాల ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలు ఎందు ముద్రించు వరకు భూమి కనను సముద్రం హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను మరియు ముద్రింపబడిన వారు అంటే ముద్రించినాక జరిగిన విషయం చెప్తుండ్రు మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయేల్ గోత్రములన్నిటిలో బాగా అర్థం చేసుకోండి ఇది ఆత్మీయమైన ఇస్రాయల్ గోత్రం మత ఇది శారీరకమైన ఇస్రాయుల గురించి ప్రకటిస్తారు వాక్యం అది అబద్ద బోధ కాబట్టి క్రణ క్రైస్తవ సంఘానికి సంబంధించింది కాబట్టి ఆత్మీయ ఇస్రాయలు క్రైస్తవులు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇస్రాయేల్ గోత్రం అన్నిటిలో వారు లక్ష మంది కాబట్టి స్పెషల్ అభిషేకం ఉన్న వాళ్ళు లక్షా నలభై మంది ఆయన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటూ బాస్మిచ్చి వ్యూహం చెప్పాడు కూడా అదే యుగ సమాప్తిలో స్పెషల్ అభిషేకం లేక అగ్ని అభిషేకం పొందుకునేవాళ్ళు వీళ్ళు కాబట్టి వీరే ఈ యొక్క సత్యాన్ని ప్రకటించాల సరే ఇవన్నీ మనం ఎందుకు దీర్ఘంగా చూస్తున్నామంటే నా హోమ గ్రంథాన్ని గరిచినప్పుడు నినివే పట్టణానికి ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు నినివే పట్టణము దేవుని నమ్ముకున్న పట్టణం ఒకప్పుడు అనిల పట్టణమే కానీ దేవుని నమ్ముకుంది దేవుని నమ్ముకున్నాక తిరుగుబాటుతనం చేసింది విషయం మొదటి వర్షాలు చూస్తున్నాం నీకెందుకు వచ్చిన నువ్వు మోసంతోనూ బలాత్కరంతో నిం నిన్నావు అంటే మోసము అంటే కుయుక్తి చేత మోసగించడం హవ్వని సైతాను ఆ యొక్క సర్పము కుయుక్తి చేత మోసగించింది కాబట్టి ఇందులో ఏమున్నది ఈ యొక్క పట్టణంలో ఆ యొక్క సర్పములు తేళ్లు ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా సారథి యొక్క చలుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రప్పుడు ధ్వనియు వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి రౌతులు వడిగా పరిగెత్తున్నారు ఖడ్గములు తలతలాడచున్నవి సరే గుర్రములు దేనికి సాదృశ్యం ఖడ్గములు దేనికి సాదృశ్యం సరే దేవుడే తన ఖడ్గా పంపిస్తున్నాడు కదా ఈ పట్నం వెనకల ఈ పట్నం మీదకి దేవుడు తన కడ్గాని పంపిస్తాడు ఈటలు మేరచున్నవి తరతనాడుచున్నవి చాలా మంది హతమవుచున్నారు చాలా మంది హతమవుచున్నారు ఆయన దర్శనం చూస్తున్నాడు అందరూ గొప్ప హతం కావడం చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు తీనుగులకు లెక్కయే లేదు తీనుగులు కాలికి తగిలి జను తొట్టుచున్నారు అంటే ఎంతగా శవము తము జరిగింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు కానీ బాగా అర్థం చేసుకోండి ఇవన్నీ భవిష్యత్తులో జరిగేదానికి సంబంధించిన ప్రవచనాలు ఈ రోజు నిన్నమే పట్నం లేదు కదా నిన్నమే పట్నం లేదు ఇవన్నీ ఆయన దర్శనంలో చూస్తుంది కళ్ళలో అనిపిస్తున్నాయి ఇవన్నీ అయితా ఉన్నాయి ఆయనకి నవోము చూస్తున్న దర్శనంలో ఇవన్నీ అవుతున్నాయి కానీ నిజంగా ఆ పట్టణం లేదు కానీ ఇవన్నీ జరగబోతున్నాయి అనే విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్న రీతిగా అంటే ఇది ఇంకా కాలేదు ఈ ప్రవచనం ప్రాత నిబంధన కాలంలో చెప్పబడ్డ ఈ ప్రవచనాలు అనేకమైనవి ఇంకా నెరవేరలేదు కాబట్టి మన కాలంలో నేను ఏమవుతున్నాయి అందుకే ఈవన్న మన దేవుడు చూపిస్తున్నాడు సరే ఒక్క వాక్యాన్ని నేను మీకు చూపించి ముగించుకుంటాను తీనుగా అన్నప్పుడు మీరు మత వార్త ఇరునాలు అధ్యాయంలో మీరు ఎన్నిసార్లు చూశారు కదా అటుపోయిన పోయిన వారం కూడా మనం చూసినాం మత వార్త ఇరగ అధ్యాయంలో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రభు అంటే యేసు ప్రభు ఒక విషయం జ్ఞాపకం చేసిన శిష్యులే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని మీరు అడుగుతున్నారు టైం కి సంబంధించింది కాదు కాలానికి సంబంధించింది కాదు ఏ టైమ్ ఏ రోజు అడిగింది కాదే కాదు సూచన ఆయన రాకడాకు యుగ సమాప్తి సూచన మీరు సూచన అర్థం మీరు అడుగుతుంది సూచనలు మళ్ళా సడన్లీ ఎప్పుడు జరుగుతుందని అడుగుతున్నారు ఎందుకంటే కలిసిలో బలహీనతలు అది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఇవి ఎప్పుడు అయిపోతాయి ఎప్పుడు ఎండ్ అయితాయి ఎవరు చెప్పలేదు టైం ఏ పాస్ టైం తెలియదు కదా ఎవరు చెప్పలేడు మళ్ళీ ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే ప్రభు అంటున్నాడు తినుగా ఎక్కడ ఉండునో పెద్దలు అక్కడ పోగా ఉన్నాడు తినుగా అనేది ఒకటే సుకోండు తీనుగా ఎక్కడ ఉద్దలు అక్కడ పోగవును అంటే యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘము పీనుగలాగా తయారైంది సత్యనగన్లాగా తయారైంది ఎందుకంటే మనుషుల కల్పితాలు జాడత్వము అపవిత్రత మోసము బలత్కారంతో నింది అది సత్యని తృణీకరించి తీనుగల్లాగా తయారైంది ఎప్పుడు చచ్చిపోతారు చెప్పండి నువ్వు సత్యాలకి బయటకు వస్తుందే చచ్చిపోతావు జీవిస్తే చచ్చిన వాళ్ళవే మనుషుల కల్పితాల ప్రకారంగా జీవిస్తే చచ్చిన వాడవే నువ్వు ర్యాప్చర్ కల్ట్ బోధ వింటే నువ్వు చచ్చిన వాడవే కాబట్టి నువ్వు వాటిని విడిచిపెడితేనే నువ్వు రాగలవు బుద్ది కన్యక ఎందుకు శ్రమల పాలైంది అది చచ్చిందే ఆ కన్యక బుద్ది లేదు మళ్ళా పరిశుద్ధంగా ఉంది కన్యకనే రక్షణ పొందింది కానీ బుద్ది లేదు ఎందుకు బుద్ధి లేదు తమ జీవితాలు చెక్కపరచుకోలేదు వాళ్ళ వెలుగుని సరి వాళ్ళ జీవితాన్ని సరి వాళ్ళ సత్యాన్ని సరి చేసుకోలేదు వాళ్ళ వాక్యాన్ని కాబట్టి వాళ్ళు నిద్రించాల్సి వచ్చింది అంటే సత్యనవారు వాళ్ళు పీల్గా లాగున్నారు అందుకే శ్రమల పాలయ్యి మరణించాల్సి వస్తుంది వాళ్ళందరూ మరణించి తిరిగి ఆయన సన్నిధికి వస్తున్నారు అంతే దశ కానీ లక్ష నలభై మంది బుద్దిగల కనికలు వాళ్ళు ముందుగానే గ్రహించారు కాబట్టి వాళ్ళు ముందుగా లోపలికి వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళినాక గది తలుపులు వేయబడారన్న విషయం మీరు చూస్తున్నారు కాబట్టి ఇది దానికి సంబంధించిందే నాహోబు గృంధం మూడవ అధ్యాయము యుగ సమాప్తిలో క్రైస్తవులు అందరూ ఏరీతిగా శ్రమ పాలు కాబోతుండ్రు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే క్రైస్తవ సంఘం కూడా ఈరోజు తక్కనే జీవిస్తుంది ప్రపంచమంతటా బలాత్కరంతో నీకు తెలిసలేదు ప్రపంచమంతటా బాగా బలాత్కరం చేసేది వీళ్లేదు బ్రదర్ వాళ్ళు వేరే బ్రదర్ అని కానీ కానే నేను ఇప్పుడు అవి మీకు చూపించా టైం లేదు కానీ ప్రపంచం అంతటా బలక్రంతో నింపింది క్రైస్తవులే బిజినెస్ వాళ్ళదే ఏది చూసినా వాళ్ళదే అంత వాళ్ళదే వాళ్ళే బలకరంతో బలత్కరంతో నడిపిస్తారు చర్చంతా బలత్కరంతో ఉంది అది బలవంతుల చేతిలో పట్టబడిందని ప్రభు చెప్పింది బాక్సు నుంచి వ్యూహానికి కాలం వదులుకొని ఈ రోజు వరకు అది బలవంతుల చేతిలో పట్టబడింది ఆయన వాక్యం తప్పు పోదు పాసరా ఇది ఈ వాక్యం చెప్తుంది బాసమిచ్చి కాలం బాసమిచ్చి వ్యూహాన్ని కాలం మొదలుకొని ఈ రోజు వరకు బలవంతుల చేతిలో పటబడింది అంటున్నారు పార్లక రాజ్యము ఇది ఎట్లా అర్థం చేసుకోలేవు అంటే వాడు చెప్పాడు వాడు ఎందుకంటే వాడు తెలియదు వాళ్ళకి ఇవి అర్థం కానీ ఏదో వాళ్ళు నేర్చుకున్న వాక్యాన్ని ప్రకటించి అదేదో ఒక వృత్తి నిర్వర్తిస్తున్న వాళ్ళలాగా జీవిస్తుంది ఈరోజు కానీ నిజంగా ఆయన కొరకు జీవిస్తున్న క్రైస్తవ సంఘం కొద్దు అయిపోయింది తగిలి జనులు తొట్టిల్చున్నారు సరే నాలుగవ వర్షంలో నినివే పట్నము ఒక వేష్య పట్నం గా తయారైందని చూపిస్తున్న చక్కని దానపై వేష్య వై చిల్లంగితనమందు జ్ఞానము గల దానపై చేసి జనాంగముల మీద చిల్లంగితనమును జరిగించి సంసార్లను అమ్మివేసిన దాన నీవు చేసిన అధిక జానత్వమును బట్టి సైన్యములకు అధిపత్య వాకు ఇదే నేను నీకు విరోధినయ్యున్నాను ఆయన విరోధి అవుతాడు తన సొంత బిడలకి విరోధి అవుతాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు విరోధి అవుతాడ అంటే వ్యభిచారంగా వ్యభిచారి అనేది సరే నీవు అంటుంది కదా అంటే ఒక ఒక స్త్రీని పోలుస్తున్నాడు ఈ యొక్క ఒక స్త్రీతో పోలుస్తున్నాడు కాబట్టి ఒక స్త్రీ నీవు జాతత్వంలో ఉన్నావు కాబట్టి నేను నీకు విరోధిని దాని నువ్వు చిల్లంగి తన మందు జ్ఞానము గల దనమైన చిల్లంగి అంటే కదా సార్ మీకు ఎవరికన్నా చిల్లంగి అంటే కాదు కాదు కాదు చిల్లంగితనం అంటే సరే చూడండి మరో సార్ చిల్లంగి తన మందు జ్ఞానము గలదనమై సరే ఈ లోకంలో ఏమైనా పరికరానివే కానీ అసలు చిల్లంగి అంటే ఏంటి అంటే మంత్రాలు చేతబండ్లు ఆ బోధకి చాలా అటువంటి దాంట్లో చాలా జ్ఞానం కలదంట ఇది పట్టణం సరే క్రైస్తవ మంత్రం అంటే మీకు బాగా అర్థం అవుతుంది మంత్రం అంటే మంత్రం అనేది ఏం సంబంధించిందంటే ఒక వ్యక్తిని వశీకరించుకునేదాన్ని మంత్రం అంటారు పొద్దున్నేసి మంత్రాలు చెప్తా ఉంటారు కృష్ణవా పొద్దున్నలేసి నమస్కారం చేసాక మంత్రాలు పలుకుతా ఉంటారు చూస్తాం మనం మంత్రాలు పలకడం ఏంటన్నట్టు వాళ్ళు వశీకరింపబడాల ఆ మంత్రాల చేత నాకు కొంతమంది కొంతమంది చెప్తా ఉంటారు మంత్రము పలికి వచ్చినాకనే నాకు సమాధానం ఉంటుంది ఆఫీస్ లా అంటుంటారు చాలా మంత్రం పలికాల ఏ మంత్రం గాయత్రి మంత్రం అంటాం సమీక గాయత్రి మంత్రం అంటే మీరంతా ఒకప్పుడు వాళ్ళు చెప్పినోళ్ళు లేదా మంత్రంలో ఇరవై నాలుగు ఉంటాయి ఆ మంత్రం అంటే మీకు సంస్కృతి శ్లోకాలు రావు కాబట్టి మీకు తెలియదు కానీ నాకు తెలుసు అది నాకు శాస్త్రి తెలుసు అని చెప్పలేను శాస్త్రి ఎలా అవసరం లేదు దేవుడే అవన్నీ మనకు చూపిస్తూ ఉంటాడు అందులో ఏముంటది ప్రతి ఒక్కరు గాయత్రి మంత్రం పలుకుతారు దేశంలో ఎందుకంటే ఆ గాయత్రి మంత్రంలో ఇరవై జంతువులు ఉంటాయి క్రూర జంతువులు ఆ ఒక్కొక్క జంతువు పేరు తీసుకుని వాళ్ళు పలుకుతా ఉంటారు మంత్రం ఏంటంటే నువ్వు నాకు హాని చేయొద్దు ఈరోజు ఆ ఇరవై జంతువుల లిస్ట్ ఉంటది అందులో వాళ్ళు చెప్పే మంత్రంలో ఆ ఇరగు జంతువుల గురించి వాళ్ళు అంటే పూజ చేస్తున్నారు అంతే ఆ జంతువులకు పూజ చేస్తారు ఎందుకంటే ఈ లోకం ఎప్పుడు సృష్టాన్ని పూజిస్తుంది ఈ లోకము సృష్టాన్ని పూజిస్తారు సృష్టికర్తని పూజించదు నువ్వు ఈ లోకంలోకి వెళ్ళి అందుకే బయటికి పోవాలన్నాడు ఈ లోకం నుంచి మీరు ఈ లోకస్తులు కారు అంటే అర్థం ఏంటంటే మీరు సృష్టిని పూజించద్దు అర్థం కాబట్టి ఈ లోకము సృష్టిని పూజిస్తుందా ఆ నాలుగు ఇరునాలుగు జీవులను పూజిస్త సమాధానం ఉండాలా నాకు ఆ ఇరవై జీవుల నుంచి నాకు ఏ హాని కావద్దు అని వాళ్ళు పూజ చేస్తారు అది మంత్రం అంటే మంత్రాలు చేస్తే వశీకరింపబడతారు కాబట్టి మంత్రం యొక్క ఫంక్షన్ ఏందంటే అది వశీకరించుకోవాలి ఒక మంత్రం వశీకరించుకోవాలి కాబట్టి ట్రాప్చర్ కల్ట్ మంత్రమే ఎవరైతే చెప్పాలంటే నేను లేదా అబ్బా ఎంత బాగుంది వింటే వినడానికి బాగుంది నేను గాయమైపోతా అమాంతంగా ఏం సేవలు చూడకుండా వశీకరింపబడ్డావు నువ్వు వశికరి కూడా అంటే మోసపోవడం కాబట్టి చిల్లంగి తన మందు జ్ఞానం కదంటే ఈ పనికిరాని మంత్రాలు చేతబండ్లు వీటికి సంబంధించిన వాటిల్లో ఎక్కువ జ్ఞానం సంపాదించుకుంది నేను అనుకుంటా అట్లానే వాళ్ళు అవన్నీ పని అవన్నీ ఆ మంత్రాలు ఆ చేతబండ్లు చేసే శత్రువుల మీద విజయం పొందినరేమనిపిస్తున్నారు ఆ మంత్రాలు చేసే వాళ్ళు చూడండి చిల్లంగి తనము జరిగించి అంటే మంత్రాలు చేసి చిల్లంగితనము జరిగించి సంసారులను అమ్మివేసినవారు అంటే కుటుంబాలు జరగొట్టిరు మంత్రాలు చేసి కోపం రా దేవునికి వాళ్ళు మంత్రాలు నేర్చుకొని ఆ కుటుంబాలని సర్వనాశనం చేసి పెట్టిారు ఆ కుటుంబము దేవుడు ఏర్పరచుకుని సంఘం కదా చిన్న సంఘం కుటుంబం వాళ్ళు ఆ కుటుంబాలని భిన్నం ఫార్మార్ చేసారు వీళ్ళు వాళ్ళు కోపం ఉంటుందా లేదా సేవ జీవితంలో చాలా ముఖ్యమైన మనకి కుటుంబాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనం నువ్వు దాని కొరకు చాలా ప్రయాసపడాలి ఏమైనా కుటుంబం విడిపోతుందంటే నువ్వు శ్రమ నీకు అవమానం జరిగిన నీ మీద నింద వచ్చినా దాన్ని కనెక్ట్ చేయాల్సిన ప్రయాసం ఉండాలి అది అసలైన సేవ భార్య భర్తలు విడిపోకుండా నువ్వు ప్రయాసపడాల ఎందుకంటే మోసగానే వచ్చింది మోసే అదే వచ్చింది దాని తర్వాత మన ప్రభు కూడా వచ్చింది కదా మన ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నించారు మోసగానే ప్రశ్నించారు అలాని వ్యక్తి భార్య విభిచారం నుండి ఏం చేయాలంటే ఆమెకి పరిత్యాగ పత్రం రాసి క్లోజ్ చేయాలా డివోర్స్మెంట్ ఇవ్వమన్నా లేదా అప్పుడు ఈశ్వరికి వచ్చినప్పుడు ఈశ్వరికి వచ్చి యాజలు అంటున్నారు మోసే పత్రిక రాసియడం కదా మళ్ళీ నువ్వేమంటావు అనడా లేదా అప్పుడేమన్నాడు మోసే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి పరిత్యాగ పత్రిక రాయమని చెప్పిండు అంతేగాని మొదటి నుంచి అరితగా లేదు ఆదామ అవల కాలం నుంచి లేదు హవ పాపం చేస్తే డివోర్స్ ఇచ్చిండ ఆదాము ఇవ్వలేదు కదా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా పౌలు తీరుకు వచ్చినప్పుడు పౌలేం చేసింది భారభర్తలు ఏ రీతి గుండలా ఇచ్చలేదు కదా ఆయన యొక్క సువార్త ఆయన యొక్క బోధ ఇది చాలా ముఖ్యమైనది సేవ జీవితంలో భారభర్తలు కొట్లాడేటప్పుడు వాళ్ళు విడిపోవే దశకు వచ్చినప్పటికీ సేవకుల్లో ఎటువంటి వాళ్ళో తెలిసిపోతుంది నేనేవే పట్టమట్ట మొత్తం విడగొట్టి పడేసింది భార్యవర్తలని ఈ వాక్యం ప్రకారంగా కుటుంబాలను చిన్న విధం చేసి పెట్టింది కాబట్టి నీ సేవలో ఇటువంటి వాడానికి వీల్లేదు నీ సేవలో నువ్వు నీ ప్రయాసము నీ మీదికి ఎంత అవమానం వచ్చినా నిన్ను ఎవరు తిట్టుకున్నా కుటుంబాలను మట్టుకు నిలబెట్టాలా నీ బాధ్యత అసలు కుటుంబానికి కట్టేవాడు ఆయననే నిన్ను పనిముట్టుగా వాడుకుంటుంది ఈ లోకం అంతే వాళ్ళ మధ్యలో నువ్వు పోవాలా సమాధాన కరచలా ఉండాలి ఎందుకంటే సమాధాన పరచవారు దేవుని కుమారణవాడుదనం నువ్వు నిజంగా దేవుని కుమారు అయితే సమాధానపరచాలి వాళ్ళ మధ్యలో సరే అదొక విషయం అట్లా ఈ లోకంలో ఎటువంటి సమస్యలు వచ్చినా నువ్వు సమాధాన పరిచేవాడి లాగా ఉన్నావు ఎందుకంటే ఆయన సమాధాన పరిచేవాళ్ళ లోకంలోకి వచ్చింది కదా సమాధానకర్త ఈ లోకంలోకి వచ్చింది కానీ నిన్నవే పట్నము ఎంత భయంకరంగా జీవించింది నీవు చేసిన అధిక జరతో బట్టి సైన్యులకు అధిపతి యోహో వాకు ఇదే నేను నీకు విరోధిని అయ్యున్నాను నీ చంద్రులు నీ ముఖం మీదకెత్తి జను నీ అవమానమును నేను బయలు బయలుపరుతు ను పనికిరాని దానివి నిన్ను చూసి అందరు నవ్వేటట్టు చేస్తావు అందరు నిన్ను చూసి భయపడినోళ్ళు నిన్ను చూసి నవ్వేటట్లు చపాటి వరకు తయారు చేస్తాడు చూడండి వచ్చేవరం దీన్ని మనం తీసుకుందాం పంతొమ్మిదో వర్షంలో నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయమునకు చికిత్స ఎవడనో చేయగలడు నో ట్రీట్మెంట్ నువ్వు సావాల్సిందే నీ దెబ్బతో జనలందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి నువ్వు ఇంతకుముందు అక్కడ శ్రమలో పెట్టిన మనుషులని నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చెప్పట్టు కొడతారు సంసోన్ నీకు ఎన్నిసార్లు నేను చూపించిన సంసోను గొప్ప జనానికి సాదృశంగా ఉన్నాడు పరశుద్ధాత్మ అభిషేకం ఉంది ఇద్దరు సాక్షులు ప్రారంభం దాన్ని వాళ్ళ మీకు దేవుని యొక్క ఆత్మ దిగి వస్తే వాళ్ళు దివరాత్రులు ప్రవచించారు కదా అద్భుతాలు చేసారు కానీ చచ్చిపోయా లేదా ఈ లోకస్తులు వాళ్ళని చంపారు మృగము వారి మీద అధికారం తీసుకుని వాళ్ళని చంపి గొప్పజనం అంతే శ్రమల పలైతారు సాక్షులు గొప్ప సాదృశ్యం ఎవ్వ చెప్పరా ఎందుకంటే వాళ్ళకి అట్లాంటి తలంపు లేదు వాళ్ళు మతానుసారంగా జీవించేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మేము కూడా కాబట్టిగ సమాప్తిలో క్రైస్తవ సంఘము ఏరీతి ఉందనేది ఈ యొక్క మూడవ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటున్నాం అంటే నూట సంవత్సరాలకి దేవుని నమ్ముకున్న ఈ యొక్క పట్టణము ఏరీతిగా తయారైంది చాలా దిగజారిన దాని స్థితికి తయారైంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం తగ్గిన విషయాలు వచ్చేవారు మనం చూస్తాం చేసాం పరిశుద్ధులకు వందలు ఇక క్రైస్తవ జీవితం ఏ రీతి ఉన్నదన్న విషయాన్ని మీరు మా తను మాట్లాడుతున్నారు నా హోము గ్రంథంలోని ప్రవచనాలు ప్రభు నా హోమ కాలంలో నెరవేరలేదు అవి భవిష్యత్ లో నెరవేరేవని మీరు మాకు చూపిస్తున్నారు నేను ఆ పట్టణం ఇప్పుడు లేదు కానీ నువ్వు ఈ రీతిలో ఉన్నావు అని ప్రవచిస్తుండ్రు ప్రభు ఒకవేళ ఆ పట్టణం మునింటే ఈ వాక్యం ఆ పట్టణానికి సంబంధించింది అనుకోవచ్చు కానీ ఆ పట్టణం ఈరోజు లేదు రెండు పేల ఆరు వందల సంవత్సరాల క్రితము అది సర్వనాశనం అయిపోయి నామరూపాలు లేకుండా ఎన్నడికి జ్ఞాపకానికి రాకుండా ఉన్న స్థితి కానీ నువ్వు ఈ రీతి అని హెచ్చరిస్తున్నది నిన్నవే పట్టణం కాదని మేం గ్రహిస్తున్నాం ప్రభు అది యుగ సమాప్తి లే ఉండేది నినివే పట్నం ఈ లోకమంతా నినివే పట్నం లాగా తయారైంది ఈ లోకమంతా బలత్తరంతో నిండింది ప్రభువ ఈ లోకమంతా జారత్వంతో నిండింది ఈ లోకమంత మోసంతో చిల్లంగితనంతో నిండింది ప్రభువ కుటుంబాలని చిన్న భిన్నం చేస్తుంది లోకం దేవుడు కుటుంబాలని ఈ లోకం విరగొడుతుంది ప్రభు అటువంటి భయంకరమైన జనాలలో మేము ఉంటుండగానే ఆయన మీ యొక్క సహాయం మాకు అవసరమైనా ఈ లోకంతో మాకే పని లేదు ఈ లోకంని మేము నమ్ముకుంటలేం ప్రవ్వ ఈ లోకంలో రాజులను మేము నమ్ముకుంటలేం ఈ లోకంలో ఏ మనసును మేము ఆశ్రయిస్తలేం మేము మిమ్మల్ని ఆశ్రయించినాం ప్రభా కాబట్టి మీ కొరకే మేము జీవించాలా మేం ధైర్యంగా మీ యొక్క సత్యాన్ని ప్రకటించాలా ప్రభా లేకపోతే ఆ ర్యాప్చర్ కల్ బోధకులు గొప్ప జనాన్ని మోసంలో నడిపించి వాళ్ళందరినీ మరణ పాలు కానీ మీరు మా తను మాట్లాడియొచ్చు మేము ఈ యొక్క సత్యని ప్రకటిస్తే వాళ్ళు మార్పు చెందుతారు వారి జీవితాలు మీకు సమర్పించుకుంటారని ఒకప్పుడు మేము ఆ రీతిగానే ఉన్నాం ప్రభు కానీ మీరు ఎంతో కృపగలవారు మమ్మల్ని ఆ రీతిగా మార్చుకున్నారు అబద్ధ బోధ నుంచి తీసుకొచ్చినారు మూసచ్చు ఆత్మల నుంచి మాకు విడదల్పించినారు యుగ దేవత మాకు గుడితనం కల్పించినప్పుడు మీరు మాకు చూపం దయచేసినారు మీ యొక్క వాక్యాన్ని లాగన మీ యొక్క వాక్యుల మీ సత్యాన్ని స్వీకరించలాగా మా యొక్క నేత్రలను మీరు విప్పినారు ప్రభా వాటిని బట్టి మీకు ఎంతో వదనాలు కాబట్టినైనా మేం తిరిగి లోకం తట్టు చూడకుండా ఈ లోకం పట్ల ఆసక్తి చూపించకుండా మీరు చెప్పే ప్రతి పనిలో వినయ భయభక్తులతో ప్రీతికరంగా సేవ చేసే విధంగా తయారు చేయండి గొప్ప జనాన్ని మేము ఏదైతేనన్నా మీ కొరకు మార్చుకోవాలి ప్రభు మార్చేవాళ్ళు మీరే వారికి ధైర్యంగా ప్రకటించాలని మేము సువార్త అటువంటి సేవా జీవితంలో అనిపించి మమ్మల్ని అందరినీ మీ కొరకు సాసనలు పెట్టుకోండి ముఖ్యంగా ప్రభు మా జీవితంలో రావాల్సిన మేల్లు దండి ఆటంకపర్చు ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులను యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పాతలంలో బంధిస్తున్న విడు సైతాన జీసస్ నే మై ట ప్రవ్వా మీరే మహిం పొందండి మీకు సమస్త సృష్టి మీద అధికారం ఉంది మా జీవితాల మీద మీకు అధికారం ఉంది మా భవిష్యత్తు మీద అధికారం ఉంది ప్రవ్వా మీ అధికారానికి మేం సంపూర్ణంగా లోబడినాం ప్రవ్వా కాబట్టి మా జీవితాలు తీర్చిదిద్ది మీ కొరకు సాక్షులు పెట్టుకుని మీరే మహిం పొందమని రానయ్యున్న ఏసీ పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి అమ్మేను